శ్యామ్ సార్ మీరు ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రార్థన తండ్రి నమ్మకం బట్టి ఎంతో వదనాలు తండ్రి ఆయన ఉదయం కాలంలో మాకు ఇచ్చిన సమయం బట్టి తండ్రి ఏర్పాటు బట్టి ఎంతో వందనాలు ఆయన ప్రార్థిస్తూ తండ్రి ఆయన ప్రార్థన చేయటానికి మీరు ఇచ్చిన తండ్రి ఆయన ప్రతి ఏర్పాటు బట్టి ప్రతి తండ్రి ఆయన ఈ వాక్యం తోటి కూలికొలు విధానం కూలికొల్పే విధానం బట్టి ప్రవానికి వందనాలు అయా మమ్మల్ని పోషిస్తున్నారు నేను చూపించే కనిపిస్తున్నాము లోకమంతా తండ్రి అయినా ఎంతో భయంకర పరిస్థితిలో ఉండగా తండ్రి అయినా నీ పాదల దగ్గర వచ్చి తండ్రి ప్రార్థించడానికి అయా తండ్రి ఏ మాత్రం పోలం ప్రభా మేము ఈ రీతిగా ఉండటానికి ప్రభా ఏ మాత్రం మరుగులు కాదు కానీ కేవలము అయా తండ్రి అయినా నువ్వు మా కనికరం చూపించి ప్రభావ చూపించి అయా మా జీవితానికి ప్రభా తండ్రి నేను నీ కాపుదల కింద విధానం బట్టి అయ్యా తండ్రి అయినా ప్రభా నీ లెక్కల కింద అయా తండ్రి అయినా ఇవ్వ తండ్రి నువ్వు మా ముందు ప్రతి విజ్ఞాపన తర్వాత ఆయన నిశ్చిత ప్రకారంగా ప్రార్థన చేయడానికి మాకు నేర్పించి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడమని అయ్యా నమ్మల్ని పోషించమని తండ్రి మమ్మల్ని సరిద్దమని తండ్రి మమ్మల్ని ప్రోత్సహించమని మా విశ్వాసం అధికం చేయమని తండ్రి ఆ రీతిగా తండ్రి నేనా చేసే ప్రతి ప్రార్థన ఆసక్తితో ఎదురు చూసేవారు నిరీక్షణ తోటి మాకు జవాబు కోసం ఎదురు చూసే ప్రార్థిస్తూ మా సమయంలో పాటలు పాడి ఆరాధించిన దీవనికరంగా చేయమని ప్రభావ తండ్రి మంచి కేటం తోటి నేను ఆరాధించడానికి ఈ సమయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏ చుక్రోపేట బహువీనత వేడుకుంటున్నాం తండ్రి సార్ ఎవరైనా మేము చేసిన ఉపకారములకు పాట పాడుకున్నాం సార్ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పుటేలనా దూడలనా వేలాది పుటేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లితును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంతా విస్తారీల నీకి చిన్నా చాలు గర్భ ఫలమైనా నా జ్యేష్ఠ పుత్రుని నీకి చిన్నా చాలూనా గర్భ ఫలమైనా నా జ్యేష్ఠ పుత్రుని నీకి చిన్నా చాలునా ఏడాది చూడల వేలాది పుట్టేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును మరణ పాత్రుడనయున్న నాకై మరణించి వసిలువలో నాకై మరణించి వసిలువలో చూపి నీ జీవ మార్గాన నడిపించుము కేసయ్యా కరుణచూపీ జీవ మార్గాన నడిపించుము కేసయ్యా ఏడాది దూడలనా పుటేళనా ఏడాదిలానా వేలాది పుటేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతులు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతులు అని నిలువ సార్ ఉన్నారు మాటలు దేవుడు నాకు ఒక తలెంపు అంటే మెడిటేషన్ లోక్స్ అనమాట ప్రాథమిక It is one very interesting and important personality. I am in 1st Samuel, 25th chapter. In the first time, I am in the first time, I am in the first time. In the first time, I am in the first time, I am in the first time. ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము లొందుతోగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగుగాక నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనపోయిన పక్షమున మీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇజ్రాయిల్ల దేవుడని యహో జీవముతోడు తెల్లవారులోగా నా బాలు ఆ నాబాలుకు మగవాడొకడనో విడువడనున్న మాట నిశ్చయమని చెప్పి తన అద్దకును ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలను నేను ఆలకించి నీ మనమే అంగీకరించి తిని నీ ఇంటికి బొమ్మని ఆమెతో చెప్పను చిన్న ప్రార్థనలు చేసుకుందాం ప్రేమగల గల పరలోకి తండ్రి జయగలగిన దేవాబా ఈ చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించండి ఇందులో ఉన్న సత్యాలు మర్మాలు ఆత్మీయ ప్రభా విషయాలు మాకు తెలియజేసి మమ్మల్ని బలపరిచి తండ్రి మా యొక్క ఆత్మీయ ఎదుగుదలకి వాడబడినట్లుగా సహాయం చేయండి ప్రభావా మీ దాసుడు పట్టువాడు లేనివాడు పబ్బ మీరే మీ ఆత్మాభిషేకం దయచేసి మీ మహిమ కొరకి మాట్లాడటానికి సహాయం చేయండి నన్ను మీ సినిమా చాటును మరుగు చేసి కేవలం మీ నోటి బురగా వాడుకోవలసిందిగా వేడుకుంటూ వచ్చిన మాకందరికీ ప్రభావా ఈరోజు మీ పర్లో ఒక సింహాసనం నుండి మా అందరితో ధారాముగా మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం ఆయన మీ మాటలు ఎంతో బలమైనవి ఎంతో లోతైనవి మర్మయుక్తమైనవి నిత్యమైనవి మీకు మా ఈ మాటలతో మమ్మల్ని బలపరచి సేద్దీర్చండి ఈ యొక్క చదబడిన భాగాన్ని మా కొరకు దీవించండి నాయకుడైన మీ దాసుల్ని మీ నా నోట్లో ఉంచి ప్రభావా తండ్రి మీ ఆత్మాభిషేకం దయచేసి మేము మహిమ కొరకి వాడుకోండి మమ్మల్ని మా సమస్యని హస్తగతం చేసుకుంటే ప్రార్థన మా ప్రభుని ఏ సిద్ధులుస్తున్నామో మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మనము ఈ బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలు మెన్షన్ చేయబడారు వాళ్ళ అందరి ద్వారా ప్రభు మనకి ఏదో పాఠము నేర్పిస్తూ ఏదో ఒక విషయాలు వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం మనం చదివినప్పుడల్లా మనం తెలుసుకుంటాం కొన్ని విషయాలు సారా గురించి కానివ్వండి లేదా అరేబక లేదా రేచల్ తర్వాత అట్లాగే హన్న లేదా రూతు ఏస్ పేరు ఈ విధంగా పాత నిబంధనలో ఎంతో మంది ఉంటున్నారు అట్లా కొత్త నిబంధనలు కూడా మనకు తెలుసు మరియా మన ప్రభుత్వ మన మరియా ఎలిజబెత్ తర్వాత నాయకు దళిన్ తర్వాత మేరి నాయకు తల్లి తర్వాత ఇట్లాడియా తర్వాత మనం త్రిసిల్ అని చాలా మనం స్త్రీల గురించి కొందరు మెన్షన్ చేయబడినారు బికాస్ దే హాలిటీ అనమాట వారు దేవునికి ఏ విధంగా ఉపయోగపడినారు వారి గురించి మనకు ఏమి బాబు చెప్పాలనుకుంటున్నారు విషయం కూడా వారు మెన్షన్ చేయబడినారు అయితే ఇక్కడ నేను ఈ చదవడిన మనం ఒక చదివిన ఫస్ట్ యామియల్ ట్వంటీ చాప్టర్ లో ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నాము ఆవిడ పేరు అబిగయల్ అభిగయల్ she is the wife of nabal idu daavidu daavidu saval nundi anna savulu daavidu tarumtunnapudu daavidu vaari poi akondalo parvatavasudu untunnapudu jariginatunte vishayam anamata aitappudunnaapudu ikkada nenu starting lo kekustanu karmelu loni mundu achana mana charite aa mayana nandu aasti galavadu kodunna kaapramudelu adadu bahu bhagyavantu du ataniki 3000 goralalo 1000 meekalalo undalu అతడు కర్మేలలో తన గొర్రెలు బొచ్చు గద్దు నుంచి కాయి పోయి ఉంటాను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిదే మనకి తెలిసిన క్యారెక్టర్ ఇది కూడా ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయితే చర్యలను చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గులై ఉంటాను అతడు సంతతి వాడు విషయం చూసినప్పుడు నాబాలు అనే వ్యక్తి చాలా మొరటివాడు మోటివాడు ఇక్కడ భైంలోనే రాయబడి ఉంది దుర్మార్గుడు కూడా అయితే అప్పుడు ఈ విషయాల గురించి మన తర్వాత ఎందుకు దుర్మార్గు ఏంటనే విషయాలు మన తర్వాత అయితే అతను ఏమైనా చాలా ఆస్తిపరం అయితే తన గొర్రె గొర్రెల బొచ్చు కత్తిరించకపోయి గొర్రెలు వేయు మేకలు ఉన్నాయి ఆస్తిపరం అయితే గొర్రెల గురువుల ఖొచ్చు వేయించుచున్నాడని అరణ్య మందున్న విని అప్పుడు అరవై మందుల దావీ విన్నాడు తిని తన పని వారిలో పది మందిని గెలిచే వారితో మీరు కర్మేలకు నాభాల దగ్గరకు పోయి నా పేరు చెప్పిన కృష్ణ కుశాల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతును చూసి నీకు నున్న ఇంటిని నీకు కలిగిన అందరి క్షేమమును దాకా పలికి ఈ వర్తమానం చెప్పవాలి అని ఒక వర్తమానము దావీరు నాభాలకి పంపించినట్లు మనం కూడా చూడవచ్చు నీ యొక్క గొర్రె గొర్రెల బొచ్చు కత్తిరించున్నారని నీ గొర్రెల కాపురులో మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడునూ చేసి ఉండలేదు వారు కరిమేళ్లలో ఉన్నంత కాలము వారి వేదం పోగొట్టుకునలేదు నీ పని వారిని మేము అడిగిన వారిలో వారు చెప్పుదురు వారు అలాగే చెప్పుతరు కాబట్టి నా పని వారికి దయచూపు ఈ శుభదమున మేము వచ్చింది కదా నీకు ఇష్టం వచ్చినట్టు నీ ఇట్లా దావేదో అక్కడ అరణ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ పర్వత ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ ఆహారం ఉంటుంది ప్పుడు ఎందుకంటే వీళ్ళు ఆ పశువులు కాపురం వీళ్ళందరూ పశువులు అక్కడ వచ్చినప్పుడు దావీదు వాళ్ళందరూ వాళ్ళకి చుట్టూ ఉండి వాళ్ళకి ఏం హాని జరగకుండా వాళ్ళకి నీళ్లు చేస్తారు అంటే అందుకు దావీదు అతను ఏమన్నా పంపిస్తాడని వాళ్ళ దగ్గర దాసులు పంపించాడు పంపించినప్పుడు ఈ నాభాలు ఇతను ఏమన్నాడంటే చూడాలి అక్కడేమన్నాడు దావీదు ఎవడు యషడు అతని యజమాను గుడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకునే అన్నపానంలోనూ నా గురు గొర్రెలోకి వచ్చి బతినిచ్చి వారి కొరకు నేను భదించిన పశుభాంశం తీసి నేను ఎరగని వానికి ఇస్తున్నాను దావీ దాసులతో చెప్పాను ఇక్కడ అతని మూర్ఖత్వం మనకి అర్థండి ఆయన నేను చేసిన దావీదికి ఇక్కడ ఎంత భయంకరంగా సమాధానాలు చెప్తున్నాడంటే దావీద్ ఎవరంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత యశ్వ కుమారుడేవుడు ఆ యజమాన్ నుంచి పారిపోయిన దాసులకి చాలా మంది ఉన్నారు నేను సంపాదించుకున్నంతా నేను ఇస్తారా ఏంటి అని మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే గొర్రె బొచ్చు పక్కరించి అది ఒక ఫెస్టివల్ గా వాళ్ళు చేస్తారట ఆ సమయంలో వాళ్ళు గొర్రె వధించింద చేసుకుంటూ ఉంటారు ఆ గొర్రె బొచ్చు ఆ కట్ చేసే సమయంలో అనమాట ఆ సీజన్ లో తెలిసే దావీదు తన మనుషులు కొంచెం పంపించినప్పుడు ఈ యొక్క దుర్మార్గుడు అయినటువంటి మొరటివాడు అయినటువంటి అటువంటి దావేదికు అటువంటి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఇంత భయంకరమైన మాట అంత మేలు చేసిన దావేదికి ఇతను అటువంటి సమాధానం ఇచ్చాడు వాళ్ళ దాసులకి వాళ్ళు వెళ్ళి దావేదికి చెప్పినప్పుడు దావేదికి చాలా కోపం వచ్చిందన్న అరే నేను ఇంత మనిషి చేస్తే నేను ఇంత అతనికి మేలు చేస్తే ఇతను నా మీద నాకు కనీసం ఆ కొన్ని వేరే విధంగా కూడా అతను మాట్లాడకుండా కొన్ని లేదనో లేకపోతే ఇప్పుడు ఏ సమాధానం చెప్పకుండా చాలా మొరటగా మోటుగా ప్రవర్తించడం దావీది గురించి ఎవడని అడుగుతున్నాడు దావీదు చాలా ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయినాడు ఆయన ఆయన గురించి అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన భార్య అవిగానే చెప్తుంది దావిది గురించి ఆయన కూడా తెలుసు కానీ కావాలనే ఆ విధంగా దావీదు నా అమ్మ మాట్లాడాడు అయితే దావీద్మన్నా అంటే అట్లా అనేసరికి దావీదు పనివారు ఎంతకు తెలిసి చెప్పారు అంటే అప్పుడు దావీదు మీరందరూ మీ కత్తులు ధరించుకున్నది కత్తులు ధరించుకుని దావీదు కూడా కత్తి కూడా ధరించుకుని నాలుగు మందిని తీసుకుని బయలుదేరడు దీని దగ్గర రావడానికి అయితే ఆ విషయము ఈ విషయము ఒక దాసుని ద్వారా అభిగేయులకి తెలిసింది అప్పుడు ఇప్పుడు దావీ వచ్చేస్తున్నాడు దావిద బయలుదేరి ఇక వాళ్ళ మీద వచ్చేస్తున్న నాలుగు మంది దావేద వస్తున్నట్టు సామాన్యమైన విషయం కాదు ఇక అప్పుడు ఆయన భార్య అయినటువంటి అభిగేయులకు చెప్పినప్పుడు ద వేష్ రియాక్టెడ్ దేష్ మేడ్ పీస్ రియలీ వర్క్ నిజంగా మనం డాక్టర్ చెప్పబడినట్లు స్టార్టింగ్ లో ఆమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉందేమో అన్నమాట మన సుబుద్ధి గలదై అప్పుడు మనం ఇక్కడ ఆమె గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే సి ది యాక్ట్ చూడండి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది దావిధి వచ్చేస్తున్నారు ఇతనేమీ ఒరటివాడు ఆమె ఏం చేసింది ఇమీడియట్లీ ఎంటర్డ్ ఇంటూ ది అంటే ఆ సీన్ లోకి వచ్చేసింది ఇమీడియట్లీ అయితే చూడండి ఆ దాసులు వెళ్ళి చెప్పారు అమ్మా మమ్మల్ని చూసుకున్నాడు ఆయన వీళ్ళు ఈ దాసులు కూడా చెప్పుడు నాబాలు కూడా చెప్పారు దావిదు మమ్మల్ని దావిదు మనుషులందరూ మాకు కానీ అండ్ దే హీస్ వైఫ్ అబిగేలు రియాక్ట్ అయిన విషయం చూస్తే నిజంగా చాలా వండర్ అవుతాం ఆమె ఏం చేసిందంటే చూడండి అబిగేయులు నాబాలు ఏమేయో చెప్పక త్వరపడి ఇన్ను వ్యుత్తులను రెండు ద్రాక్షకు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసము ఐదు మాణికల్ల వేసిన ధాన్యం తీసుకొని బయలుదేరి అంటే లక్షణాలు ఏ విధంగా అంత కోపంతో ఊగిపోతున్నటువంటి దావ్యూ బయలుదేరి నాలుగు వందల మందిని తీసుకోవాలి అసలే దావ సౌ తరమబడి ఎవరెలో ఉంటున్నాడు చాలా అసలు ఆయన స్థితి మనం ఇమాజిన్ చేయవచ్చు అప్పుడు ఆమె ఏం you first to think here and we acted quickly but avashyam namakd anaysa thana sarlo manjeetulo kuda we don't act quickly avasathane chuse manuk peak ga act chey especially uh, related to making peace ta samadhanaparchu gani vishayalan gani leda edene vishayalan gani don't act quickly da manuk peak act chestane sometimes, sometimes ఏంట అట్లా చేసావు ఎందుకు దానిక అతని సంగతి తెలియదా నీకు అది ఏదైనా ఎందుకంటే అతనితో గొడవ వాళ్ళ ఎందుకంటే అతనితో పడి ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు లింక్ థర్డ్ పర్సన్ ఇన్స్టెడ్ ఏం చేసింద alert to that seven to that one who is long to attack them and the first one in us to act in quickly to the situation reacting to that situation yena oka chinna meko oka example cheptanuunna uh, machilo a a couple of nights there my migrant workers ki when we were giving food there one night around 9:30 kattla ga oka call phone chesindi akkada ఆ పనులు చూసుకునేటువంటి ఆవిడ ఎవరికొట్ నాకు చేసిన తర్వాత మళ్ళీ భాస్కర్ బ్రదర్ కూడా చేసింది అయితే ఆ భాస్కర్ మళ్ళీ నాకు చేసాడు సామె చేశాడు అయితే మేము రియాక్ట్ అయ్యి టెన్ అప్పటిక టెన్ అయిపోయింది సో ఇమీడియట్లీ అంటే టెలింగ్ నాట్ ఫర్ గా గ్లోరీ ఓన్లీ ఇమీడియట్లీ దిర్ ఇస్ నీడ్ వాళ్ళకి ఆహారం కావాలి అనేసి గబాగబా మేము అప్పటికప్పుడే సి కొంత బనా ఇచ్చేవాడికి ఫోన్ చేసింగ్ ఇప్పుడే ఈ టైంలో టెన్ ఓ క్లాక్ ఉంటాయా లేదా అని అనిపిస్తుంది అంటే ఓకే సో దెన్ విడ్ మూవింగ్ అండ్ కాల్ దోస్ థింగ్స్ వెళ్ళాను సో మేము వెళ్లేసరికి ఒక బస్ వెళ్ళిపోయింది అసలు బస్ వెళ్ళిపోయింది కానీ అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ ఆయన వచ్చి మా దగ్గరకు వచ్చి కొంచెం బన్ సేవతో ఉన్నాయి అవి ఇంకా కేనర్ ఉన్నాయి బనానస్ అవి ఇటు కూడా ఆయన తీసుకున్నాడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కొంతమందిని ఆయన పెట్టుకున్నారు బెదర వాళ్ళని బన్సే ఇష్టంగా తింటున్నారు బెదరాళ్ళు వేరే తినట్లేదు అని చెప్పి ఆయన కొన్ని తీసుకుని జరిగింది అంటే వాట్ ఐ ఫిల్డ్ వాజ్ యాక్టింగ్ క్విక్లీ యాక్టింగ్ ఇమీడియట్లీ సో మంచి పని చేసేమే మేము బద్దకరే అనుకోలేదు కానీ తర ఇంకేదైనా ఎక్స్క్యూజిల్ గివెన్ the volunteer ga batti ayyo madam apu late aipoyam kada appudu kudurandandi alpan sapochchani but somehow the spirit of the lord was talking us to go so i think uh, immediately mem ella galigina next all god's uh, reading lo mata so why i am telling you is that the acting correct time is this very important and akkada abhigayam chesthunnade correct pani anamata ame chaala telindha immediately ee ayaka paristhitulan artham cheskona mem immediately ga uh, act chesindam సో దావీ ఎంత క్రీట్ చేస్తా తెలుసు ఇంకోటి ఏంటి ఇట్ ఈ కరేజియస్ యాక్ట్ ఇంకోటి ఏంటంటే అది ఒక కరేజియస్ యాక్ట్ అంటే అది చూడండి దావీద్ అసలు కోపం వచ్చేస్తున్నాడు అతను ఎదుర్కోవటం అంటే మామూలు విషయం కాదు చాలా కరేజ్ చేసుకుంటా చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా బయలుదేరింది అప్రీషియేట్ దట్ ఆల్సో లేడీ నాకేందుకు వెళ్ళిపోలేదు నువ్వు చావు నువ్వు చావు దావిద ఎలాగొచ్చి నేను చంపేస్తాడని నాబాబుతో చెప్పి గౌన్ టు అర్ ఓన్ ప్లేస్ కానీ ఆ విధంగా తెచ్చుకొని ఎదుర్కొనడానికి ఏంటంటే తెలియగా కూడా తన పేర్లో ఉంది కాబట్టి దాగిరికి ఏవైతే అవసరమో ఏవైతే అడిగినాయో ఆవిడ ఆవిడ అన్ని తీసుకెళ్లి సిక్కు చాలా తీసుకెళ్ళి అన్ని రొట్టెలు అంటే ద్రాక్ష తీర్పులు అంటే తర్వాత గొర్రెల మాంసము ధాన్యం నూరు ద్రాక్ష గలలు అంజరూ అన్ని కూడా వేయించుకున్నాడే వెరీ వైస్లీ నేనే లాండ్ వచ్చిన తర్వాత అప్పుడు కలిసి కలవటం కంటే టూ లైన్స్ కదండి దావేది వచ్చిన తర్వాత అంటే స్టార్ట్ ఇమీడియట్లీ ఇక కత్తి తీసేస్తాడు కానీ ఆ అవకాశం ఇవ్వకుండా వెరీ వైస్లీ అవసరం ఈ అవసరం అవి తీసుకుని దావిదని దగ్గరికి వెళ్ళినట్లుగా చూడొచ్చు మనం చూసిన తర్వాత ఇక్కడ హౌ దిట్ పీస్ అనేది ఎట్లా హౌ డేవిడ్ పర్సన్ దేవ దావి మాటలు మనం ఏదైతే చదివామో రెండు వేల పదిహేను వరకు మీ విధంగా అతను మాటలు మాట్లాడల్ మనం నేను ట్వంటీ థర్డ్ లో మన జీ అభిగే దావేదను కనుగొని గార్ధబ మీద నుండి త్వరగా దిగి దావేదికు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదమును పట్టుకొని ఇట్లా చూసారండి అంత గ్రేట్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ ఎంతగానో ఆవిడ తగ్గించుకుందో చూసారా అయితే ఇప్పుడు మనము బిట్వీన్ ఎనీ టూ పార్టీస్ ఆర్ మనకు గానీ వేరే ఈ యాక్ట్ మనం చేయాలంటే ఫస్ట్ థింగ్ రికార్డు హ్యూమిలిటీ తగ్గించుకోవాలి అప్పుడే దేవుని యొక్క కార్యము జరుగుతుంది మన ప్రభు కూడా అంత గొప్ప రక్షణ కార్యం చేశాడంటే దేవాళ్ళు ఎంతగానో తగ్గించుకుంటారు కింద ఈ రెండు ఐదు నుంచి మనం చదివినట్లయితే ఆయన దేవునితో సమానుడైన విడిచిపెట్టి కూడా భాగ్యమించుకునక శిలవ మరణం పొందినంతగా తగ్గించుకుంటే దాసన స్వరూపము తగ్గించకూడదు అందుకని ప్రభు యొక్క కార్యము గొప్పగా మనం చూస్తున్నాం కాదని ఎక్కడైనా తగ్గింపు అక్కడ పీస్ లేకపోతే ఆ పీస్ అనేది మనం మనం ఇదిగా ఉండి మనం ఎదుటితో వచ్చి నాకు పీస్ కలాలంటే జరగదు అది ఎటువంటి దేవుడు నేను నేను ఎందుకు వెళ్ళాలి మానవుల దగ్గర అనుకోలేదు ఆ పాపల దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు సన్సల్స్ అంటే ఇట్స్ జీవితంలో మనం చూస్తున్నాం తర్వాత మనం ఇంకో విషయం చూడండి చేసిన తర్వాత ఏమని చూస్తారండి నా వెళ్ళిన ఈ దోషము నాదని ఎంచు నీ నన్ను మాట్లాడనేమో దాసులను నేను చెప్పు మాటలను ఆలోకించును చూడండి ఏమంటు నా దుష్టుటైన ఈ నాభాలను లక్ష్య పెట్టద్దు అని ఈ దోషము నాదనుకో నేను చేశాననుకోండి ఆ మాట లేనండి నా ఏడా ఈ దోషము నాదని మాట అంటే నాభాలు చేసింది ఆవు తనమే చేసుకుంది సో ప్రభు మన ప్రభు ఎట్లా మన పాపలు తన మీద వేసుకున్నాడో ఇంత గొప్ప నిజంగా మనం తన మీద వేసుకుని మన పాపలకు కావాల్సిన శిక్షణ ఆయన ధరించారు పాపం మెరిగిన ఆయన పాపం మనం దేవుని నీతి అడుగుతున్నాయి సో ఇక్కడ జవిగల జీవితంలో కూడా మనం అదే చూస్తాం ఆయన చేసిన దోషమో నాదనుకున్నాయన్న నా మీదేయండి అని నన్ను మాట్లాడినివ్వండి నన్ను చెప్పనివ్వండి అని చెప్పింది అతను మోటివాడు అతని గురించి చెప్పింది అతను క్షమించండి అని చెప్పింది అనమాట అతను లక్ష్య పెట్టవద్దు అతని గుణాన్ని అతని పేరు అతని గుణాన్ని ప్రాణహాని చేయకుండా విహం నిన్ను ఆ పేరు ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ పీస్ పర్సూయింగ్ చేయటంలో ఆమె ఈ విధంగా ఇంతగా యాక్ట్ ఆఫ్ సింపులిటీ ఇంతగా తగ్గించుకుంది దాన్ని తన మీదేసుకోండి సో దట్ ఈస్ మైండ్ విషయల్ హెవ్ యూ వాంట్ పీస్ బిట్వీన్ మనం స్వార్థ ప్రకటిస్తున్న సమాధాన స్వార్థను మనము కదండి దేవుడు సమాధానం పడ్డాడు అనే విషయాన్ని చెప్పవలసిన వారంభం కాబట్టి అటువంటి మనసు నేను కలిగి ఉంటాను కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అభిగేయలు తను సపోజ్ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి దావీ వచ్చి ఆ రోజుల్లో స్త్రీలను సంహరించాను స్త్రీలను వదిలిపెడుతుంటాను యుద్ధాలకు వెళ్ళిన టేక్ దాప్ స్త్రీలను పిల్లలు అంటే ఈ ప్రాణాలు వదిలిపెట్టేసేవాడే కానీ షీ వాస్ వరీడ్ అబౌట్ ద లైఫ్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరైతే పనివారు ఉన్నారో అప్పుడు తన కుటుంబీకులు ఉన్నారో వారందరి గురించి ఆమె ఆలోచించింది సో షోట్ ఎంప్లాయీ మన ప్రభుకుండ మీరు ప్రసంగం అనేది మాట్లాడతారు మొత్త సుదా నలభై మూడు లో మనం చూసినట్లయితే మనం ఒక్క మాట చదువుతున్నాం అండి ఐదు నలభై మూడు మ్యాథ్యూ నోసిపల్ చాప్టర్ ఫైవ్ ఫార్టీ త్రీ మాట చదుము సో రాయబడిందంటే చూడండి ఆ నీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మీ శత్రువులను ప్రేమించు మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడు ఆయన చెడ్డవారి మీద మంచి వారి మీద తన సూర్య ఉదయం చేయచ్చు నీతి మంత్రుల మీదన అనేతి మంతుల మీద వర్షము పురిపించున్నారు మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఈడల మీకేమి ఫలము కలగను శంకరను ఆలాగన చేయించున్నారు కాబట్టి ఇక్కడ ప్రేమ విషయమే ప్రభు మాట్లాడుతుంటున్నారు కాబట్టి అటువంటి ప్రేమ ఆమె కలిగినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క అభిగే జీవితంలో మనం చూసినట్లయితే ఆమె చేసిన ఈ పనిని బట్టి ఆమె ఏం చేసిందంటే తన ఇంటి వారిని కాపాడుకోగలిగింది ఎలా సో దట్ ఈస్ దీస్ అనమాట ఇంకోటి సిమీడే కమిట్మెంట్ అని కూడా మనం చూడొచ్చు చేస్తాను సిమీడే కమిట్మెంట్ నేను ఎట్లా సరే వెళ్ళి దాగీదిని ఈ పని చేయకుండా ఆపాలని సిమీడే కమిట్మెంట్ డిసైడ్ అనమాట అంటే ఈ పని నేను నిశ్చయించుకుని పని నేను సో చాలా మనం ముందుకు బయలుదేరి మళ్ళీ వెనకడిగేస్తాం అవును si entha nu vicharva si did not kareya jo vaa kaay kaay geyyade onle si committed si went abba kuda chudandi tana silva karyama silva ettaniki munduga aina vardham chesi ani complete himself padalam appudu devulatho vachana balaparachalakamlo 22 32 le manavani thavu chettudlo devuliki devan cheet kapaginchindanamanta appa appa nenu elutunanu ఎందుకంటే ఆమె దావితో చూడండి ఏమంటాను అంటే నువ్వు చూడండి కొన్ని మాటలు నిన్ను హింసం చూడటై నీ ప్రాణం దేవుటి ఎవడైనా ఉద్దేశించడో నా ఏలినవాడు నీ ప్రాణం నీ దేవుడు ఎహో వద్ద జీవ బోటులు కట్టబడును ఒకడు ఒడిశలో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువు ప్రాణమును విసిరి వేయును నువ్వు ఎహోవ యుద్ధాలు చేస్తున్నావు అని నాకు తెలుసు అంటున్నావు నా ఏలినవాడుకు నీవు యహో యుద్ధాలు చేస్తున్నావు గనక నా ఎలినవాడు నీకు ఆయన శాశ్వత సంతతి ఇచ్చిన అంటే దాని గురించి తెలుసుకుందాం అనమాట తెలుసుకున్న మాటలు అయినా ఆమె చెప్తుంది అనమాట అలాగే మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు యూ షుడ్ కమిట్ అయ్యి మనం దానికి కమిట్ పనిని మనం కొనసాగించాలి చెయ్యాలి యూ షుడ్ నాట్ మన ఎనక మనం వెళ్ళిపోవాలి థింగ్ షీ కెప్ట్ అదర్స్ ఫ్రమ్ కమిటింగ్స్ తర్వాత దావిద కూడా పాపం చేయకుండా ఆమె ఆపగలిగింది దావి తల్లే తన నోటి తనే మాట అంటే దావీదేమంటున్నారు చూడండి అక్కడ స్టార్టింగ్ లో మన థర్టీ టూలో ఏం చెప్పాను ఆయన నేను పగ తీర్చుకోనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదోగా నీవు చూపిన బిద్ది బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగులుగాక అని ఆమెను అంటున్నాడు అంటే నేను ప్రాణం తీయకుండాను నన్ను ఆపాదండి అంటే షీ స్టాప్ కాబట్టి మనం కూడా అనేకలను ఈ విధంగా ఆపగలగా అంటే టు దాని దేంట్లో ఉంటున్నారంటే ఏ విషయం వాళ్ళని అరే జరుగుతుంది ఇది జరుగుతుందని తెలిసి మనం ఎంటర్ అయ్యే వాళ్ళకి చెప్పాలి డోంట్ డో దిస్ వాట్ మనం చెప్పగలిగే విధంగా పాపము జరుగుతుంది తెలుసు తిమోతికి రాస్తూ నాలుగు పన్నెండులో పావులు తిమోతిని హెచ్చరిస్తారు ఏమన్నా మనం జాగ్రత్తగా తిమోతి అని ఆయన పాపం విషయమే హెచ్చరిస్తాం ప్రతి చోట కూడా పావులు గారు పాపాల విషయం ఆయన బాగా హెచ్చరిస్తూ వచ్చారు ప్రతి సంఘానికి నూట పాటలకు చూస్తారు అదే విధంగా మనం చూసినట్లయితే అంబీ గారి జీవితంలో తనకు ఆశీర్వాదం తెచ్చినట్లుగా మనం చూడవచ్చు తర్వాత ఈ విషయం నావాలు విని నావాలు ఉండి పని చనిపోతాం తర్వాత ఆ విషయం దావిని కలిసినప్పుడు నలపేయడం వల్ల చూస్తే దావెని సేవకులు ఆ చూడండి ఇరవై తొమ్మిదిలో యహో స్తోత్రం పలుకును కాక తర్వాత దావిద అభియోగిలను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపారు దావిది సేవకులు కరుమేలను అభియోగిలందుకు వచ్చి దావి పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా తోడుకునే రండి అని పంపారు అనగా చూడండి ఆమె పైన వైఫ్ ఆఫ్ ఎ కింగ్ మనము చేసిన పనిని బట్టి అంత గొప్ప ఆశ్చర్యంగా పడినట్లుగా చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ఈమె జీవితం నుండి మనము ఈ లక్షణాలను నేర్చుకొని మనం కూడా ఆ విధంగా పీస్ మేకర్స్ మనం దేవువాక్యం చెప్తుంది సమాధాన పర్చు వారు ధన్యంలో వారు దేవుని కుమారులు కనబడుతున్నారు కాబట్టి అటువంటి విధంగా అమలు చేయతం మనము చేయటానికి ప్రభువానికి సహాయం చేయాలి ప్రభుని కొద్ది మాటలు మనం కొంచెం దేవించుకోవాలి థ్యాంక్ యూ అంశం సేమ్ అంశంలు కాబట్టి ముఖ్యంగా జాసువా బాబు సర్జరీలో ఉన్నాడు కాబట్టి సరే సరే సార్ కానీ ప్రార్థన కంటిన్యూ చేద్దాం మనం ఏమింటారు బ్రదర్ ఏమింటారు అది మార్నింగ్ ఫోన్ చేశాడు అండి ఆయన లాదర్ గారు ఫోన్ చేశారు సెవెన్ థర్టీ ఫోన్ చేశారు నాకు బ్రదర్ ఇప్పుడు లోపలికి తీసుకెళ్లారు ఆపరేషన్ చేయడానికి అంటే అరేంజ్ చేస్తారు అప్పుడు ఆ టైం గా పేరు తీస్తాము ఐ థింక్ మెసేజ్ అన్నాను అయిపోయిన తర్వాత చెప్పండి మాకు ఫోన్ చేసి చెప్పాను వెంటనే చెప్తాను మీకు తప్పకుండా తండ్రి నందగం దేవా నేను నీకు రోజు నాడు నీకు చూసుకున్నాను తండ్రి ఈ రోజు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి పొందనాడు నీ మాకు చుట్టూరు తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మమ్మల్ని సమాధానం పరిచిన గొప్ప దేవుడు ఏమన్నా తండ్రి సమాధాన పరిచావు అయ్యా తండ్రి నిన్న ఎంత తగ్గించుకున్నావు నీకు వందనాలు తండ్రి నిన్న సమాధాన పరిచే విధానము ప్రభావ తండ్రి నేను ఎంత గొప్పది అయ్యా ప్రతి పాపము ప్రతి దోషము ప్రతి తండ్రి నేను నా వల్ల వచ్చు తండ్రి నేను నా పాపం వల్ల వచ్చు ప్రతి శాపము తీసేసి అవుతాను పాపం వల్ల వచ్చు ప్రతి నిందని తీసేసి అవుతాను ప్రతి సిగ్గు తండ్రి సిగ్గుపరచబడాలి నేను నా పాప ప్రతి ఒక్కటి అయ్యా తండ్రి నింగి చేసుకొని అయ్యా తండ్రి నన్ను సమాధాన పరిచిన విధానం వర్ణాలు చేస్తున్నాను తండ్రి అయ్యా తండ్రి నేను మీకు కార్యము గొప్పది ప్రభా తెలుగు మీద నుంచి కార్యం బాగు గొప్పది అయా వన్నా తెలుస్తున్నాం తండ్రి ఇంతే కాదు ప్రభావి తండ్రి ఆయన ప్రభావ తండ్రి మీరు ఒకరోజు రానై ఉన్నారు నన్ను తీసుకెళ్ళినవి ఉన్నారు అయ్యా నీ సారీ నన్ను పారుస్తున్నంత వన్నాడు ఆయన కుమ్మరి వాడు వల్లి ప్రభావితం ప్రభావిత విధానం బట్టి అయా తండ్రి నన్ను ప్రభావిత మాట్లాడుతూ తండ్రి ఆయన మానక నా జీవితంలో కార్యం చేసేవాడు కనుక నేను సుఖించి గణపతి నేను పూర్వం కాదు అండి నువ్వు నన్ను పరిస్థితులు చేసేవాడుగా ఉన్నావు అది నేను ఎన్నో లోటుపాటు ప్రో గణ ప్రతి లోటుపాటు నువ్వు సర్దిద్దేవాడుగా ఉన్నప్పుడు నీకు ఎంతో వదనాలు నీకు జరుగుతున్నాను తర్వాత ఉదయ నాడుకున్న ప్రభుత్వాన్ని మంచిగా మా ముందు చూపిస్తుంది మంచిగా దావిడ్ దావిడ్ ప్రభా తను చేసిన యుద్ధాలని ప్రభావ తనని రికగ్నైజ్ చేసి ఆయన గుర్తించిన మంచిగా తండ్రి అన్ని చూపించిన విధానం బట్టి అంటే వందనాలు నీకే సుఖలు చెల్లిస్తున్నాం తండ్రి కాలంలో ప్రభా తండ్రి ఆయన అభిగే లాంటి మనసు తండ్రి మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకే వందనాలు సుఖులు చెల్లిస్తున్నాం తండ్రి ఇలాగ తండ్రి జీవితంలో సమాధానం కోసం ప్రభా ఎంత తోడబడింది అయ్యానికి వందనాలు ఇంకే స్థులు తండ్రి ఆయన ఈ ప్రభా తండ్రి ఈ ఉదయ కాలంలో ఆరాధించి కొనియాడుతూ ప్రభా తండ్రి అలాంటి మనసు ప్రభా ఏసే మనసుని ప్రభావ మాకు దయచేయమని తండ్రి పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం ప్రభా ఆయన చేయండి తండ్రి ఆయన ఇంకే కాదు ప్రభా తండ్రి ఆయన మా ముందు నుంచిన ప్రభా ఈ తీసుకొస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా తండ్రి లాదరు గారి మనవాడి గురించి తండ్రి ఆశా కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లారు బిటే పరిస్థితుల్లో మాకు తెలియదు కాని ప్రభావ తండ్రి మాకు నిరీక్షణ ఇచ్చారు మాకు విశ్వాసం ఇచ్చారు మాకు ప్రాధాన్యత ప్రభా అధికారం ఇచ్చారు తండ్రి ఆయన కేసు ప్రభు నామంలో తండ్రి మేము అడిగినాను పొందుతామని అంతేకాదు ఎవరిద్దరు ఏ క్రీించి ఏది బంధిస్తారో బంధిపబడను పరలోకంలో ఏది విప్పుతారో అది విప్పబడను అని పరలోకంలో తండ్రి ఆయన ప్రభావ మీరు భూమిలో పరలోకంలో ఒక అధికారము మాకు ఇచ్చారు తండ్రి నీకునాలు నీకు శుద్ధి తెలుస్తున్నాం నీకు అధికారం ప్రభావ తండ్రి ఆయన కోరుకుంటూ నీ శక్తిని ప్రభావ బిడ్డ మీద పోయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన విడుదల చేస్తున్నాం తండ్రి నేను నీ పుదాన శక్తిని విడుదల చేస్తున్నాం ప్రభావ తండ్రి నేను బిడ్డ తండ్రి నార్మల్ ఆపరేషన్ ఒక సక్సెస్ అవునట్లు వేయడం మనసులో వచ్చే ప్రతి నెగిటివ్ థాట్స్ తండ్రి భయము ప్రభావ తండ్రి తండ్రి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రభావి ఆందోళన తీసివేయమని ప్రార్థిస్తున్నాం ఈ సున్నామంలో ప్రతి తండ్రినైనా ప్రభా నీ చిత్రానికి వ్యతిరేకంగా తలంపులు మా జీవితంలో తండ్రినైనా ప్రభా బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సున్నామంలో ప్రతి తండ్రినైనా తలంపు ప్రభా తండ్రినైనా అవిశ్వాసము అనుమానంతో ఉన్న తలంపుల్ని ప్రభావ ఏ సున్నామంలో బంధిస్తున్నాం తండ్రి అయినా ప్రభా తండ్రి అయినా విశ్వాసము మాకు తండ్రి నేను అధికం చేయండి విశ్వాసము అధికం చేసి అయ్యా తండ్రి అయినా నీ కార్యము ప్రభా మేము చూసి మేమందరం ఆనందించినట్లుగా సహాయం చేయమని ప్రతి మడుకుంటున్నాం ప్రభా తండ్రి నేను అభిరాముని మీద తండ్రి పుస్తక విధానం బట్టి వందాలు అయ్యా దాన్ని బట్టి నీ కొందాలు తెలుస్తున్నాను మా ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ప్రభాని పోదనాలు అటువలే ప్రభావిత జాషువా పట్ల కూడా ప్రభా అట్లాంటి కార్యం చేస్తారని నమ్ముతున్నాం తండ్రి నేనా బిడ్డ తండ్రి నాన్న చిటిబాబు కుమారుడు జాషుబాబు జాషా కోసం ప్రార్థిస్తున్నాము కిడ్నీ ప్రాబ్లం మీరు ఏమిటి చేయండి అయ్యా తండ్రి గొప్ప కార్యం చేయండి తండ్రి ఈ హస్తం ఉంది తండ్రి ఆయన బిడ్డకు మంచి చూపు దయచేయండి తండ్రి ఆయన కిడ్నీ కిడ్నీ సేయ రకంగా బాగవుతూ బాగవుతూ వస్తున్నాయో తండ్రి అదే రీతిగా తండ్రి ఆయన చూపు కూడా బాగవుతూ వస్తున్నట్టుగా ఇటీ కృపద చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా దిన దినం ప్రభా కుటుంబం ఎందు ఆనందించేవారుగా దీని దినం కుటుంబం ప్రభా మీ మేల్ని రుచి చూసేవారుగా చేయండి తండ్రి దీని దినం కుటుంబం తండ్రి ఈ నమకత్వానికి కొట్టి ప్రభా మీ సేవకుడు ప్రభా గొప్ప సేవ చేయనట్టుగా రోజుల్లో ఇటీ కృపద చేసి నడిపించి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి నేను ప్రత్యేకంగా ప్రభా రవి కోసం ప్రార్థిస్తున్నాం అండి అయ్యి ఉన్నాడు ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదు అయ్యా తండ్రి నేనా తండ్రి లివర్ మార్చాలని ప్రభా తండ్రి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభా బాగు చేయండి నీ సువార్థ తండ్రి నీ ప్రేమని ప్రభా ప్రకటించబడినట్లుగా బిడ్డకి సంపూర్ణ ప్రకటించబడినట్టుగా బయటికి ఉపదయ్ చేయండి తండ్రి నేను ఇంతేకాదు ప్రభా సిం ప్రార్థిస్తున్నాం బిడ్డకున్న తల్లి ఏ అనవసరాలకున్న అనారోగ్యం కూడా పూర్తిగా ఆరోగ్యం సంపూర్చండి సహాయం చేయండి తండ్రి నేనా ప్రభానా విజయవాళ్ళ చిన్న ఆయన ప్రభా తండ్రి వెంకట సుబ్బాయ్ కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డని మీరే ఆశం చేసుకోండి ఎందుకు బ్రీఫింగ్ ప్రాబ్లం కష్టంగా ఉందని చెప్పి ఫోన్ చేశాడు అయా ఏ నామంలో అయా తండ్రి ప్రభా నీ వాకును పంపించి బాగు చేశావు అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది నీ వాకును పంపించి బాగు చేశావని అయ్యా వాళ్ళు ఎక్కడో ఉంటే ప్రభా ఇక్కడి నుంచి వాకును బాగు చేశావు అయ్యా తండ్రి నువ్వు కార్యములు ఎంత గొప్పవి ఈ వాక్యంలో రాయబడిన ప్రతి విషయము సత్యము తండ్రి తన నమ్మునట్లుగా సహాయం చేయండి మేము విశ్వసించినట్లుగా సహాయం చేయండి తను ఆధారం చేసుకొని అయ్యా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ వాక్యం అయితే మా చేతిలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ నామంలో ఆయన తండ్రినైనా ఆయన రివైవ్ అవ్వాలి ప్రభా ఏస్తు నామంలో ఆయన రక్షణ పొందాలి ఏస్తున్నామంలో ఆయన కుటుంబం అంతా ప్రభావ తనని మేలతోటి నింపబడాలి ఈ గొప్ప సత్యము తల్లినైనా దోష మీద తల్లి ఆయన స్థితి మీద అవకాశం ఇవ్వలేదా నేను తెలుసుకోవటానికి అయా తండ్రి ప్రభా తల్లి సహాయం చేయండి అయా నీ చిత్తము సంపూర్ణం చేయండి ప్రభావ తల్లినైనా తల్లి ఆయన ఆయన ప్రాణం నశించుకోనట్లుగా నశించుకోకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా నీకు వచ్చిన లేవనిస్తమని ప్రార్థిస్తున్నాం ఆయన బాగా బయట వచ్చి తండ్రి నిచితం అయితే అయ్యా తనే నీ గొప్ప సేవకైతే ప్రభావ నిలబడినట్టుగా సహాయం చేయండి ఇప్పుడు దాకా ఆయన జీవితం వేరుగా ఉన్నది ప్రభావ ఇంక మీద ప్రభావ నేను ఎరిగిన వాడిగా అయ్యండి అయ్యా సరీనైనా తన జీవితం అంతా సహాయం చేయండి ఆయనకున్న తండ్రి ఏ వీక్నెసెస్ ఉన్నాయో ఆయనకి ప్రభావ తండ్రి అయినా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభావ మించిగా తండ్రి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావి తండ్రి అక్కడ పరిస్థితి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందో మాకు తెలియదు ప్రభావ అతని డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మాకు తెలియదు కానీ ప్రభావి మీ కార్యం బహు గొప్ప కార్య ప్రభా నీ హస్తం గొప్పది ప్రభా తండి ఏమైనా లంగ్స్ ఏదైతే అటాక్ అయినో ఏ సు ప్రతి ఒకటి బాగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావ మా ముందు ప్రతి లేఖ ప్రతి ప్రతి ప్రతి అంశము ప్రభా తండ్రి కార్యం కోరుకుంటున్నాం అయ్యా తండ్రి నేను ఇదిగో వలస కార్మికులు దగ్గర చేసిన ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళు తీసిన కరపత్రాల గురించి వాటి మీరు సహాయం చేయండి వాళ్ళు తీసుకున్న కరపత్రాలు ఏ ఒక్కరు ఎవరు చదివేరు వాళ్ళ జీవితం గొప్ప సహాయం చేయమని మహింపొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఇదే కాదు ప్రభా తండ్రి వీళ్ళకి తండ్రి ఉపాధి ప్రభా తండ్రి గవర్నమెంట్ ఏదో ఉపాధి ఇస్తున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు కాగా తండ్రి ప్రాజెక్టు వర్క్ ఇస్తాయి జీతాలు ఇచ్చి ఆలోచిస్తూ వరుష అందరికి అందట్లేదు ప్రభావ సహాయం చేయండి అయా తండ్రి వాళ్ళకి సహాయం చేయండి ప్రభావ మీ కృప తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా ప్రభా ప్రభుత్వాలు ఉన్న తల్లి అధికారులు తండ్రి తల్లి మా దేశ నాయకులకి ప్రభా దేశాన్ని నడిపించడానికి కావాల్సిన జ్ఞానం తెచ్చేయండి అయ్యా నువ్వు ఒక్కడికే ప్రభావ తండ్రినైనా తల్లి పరలోకం నుంచి ప్రభా భూమి మీద ఉన్నా తల్లినైనా రాజులు నియమించేవాడి నువ్వే ప్రభావ అనేక సార్లు వీళ్ళు తల్లి నువ్వు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండలేకపోతారు అయ్యా తల్లి మేమెంటైతే తండ్రి నువ్వు రకంతో కనబడిన తర్వాత కూడా నీ ఎక్స్పెక్టేషన్స్ లో మేము ఉండలేకపోతాము అలాగే ప్రభావిని మీరు నియమించిన తర్వాత వాళ్ళు కూడా తండ్రి ఉండలేకపోతారు తండ్రి మీరే సహాయం చేయండి క్షమించి అయ్యా వాళ్ళకి తండ్రి మంచి జ్ఞానం తెచ్చేయండి అయా దేశాన్ని నడిపించడానికి యుద్ధాల నుంచి తప్పించండి చైనా తోటి నేపాల్ తోటి పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ తోటి యుద్ధాల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి సైకిల్ తప్పించండి అయా తల్లి గొప్ప చూపించండి వీళ్ళు చేస్తున్నా ప్రభావ రైతులకు కావాల్సిన జ్ఞానం వాళ్ళ జ్ఞానము తల్లి వాళ్ళకి నీ దృష్టిలో గొప్ప సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండైనా గవర్నమెంట్ గమ్ముకు డబ్బులు వాళ్ళకి ఖాతాలు వేస్తుంది కానీ వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేకపోతుంది అయా వాళ్ళని ఆదుకోలేకపోతుంది నిజంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులే కాదు ప్రభావ తండ్రి వాళ్ళకి తండ్రి సరైన సరైన వర్షం కావాలా వర్షం ఇచ్చేవాడు నువ్వు తండ పంట ఇచ్చేవాడు నువ్వు తండ్రి అభివృద్ధి తీసుకొచ్చేవాడు నువ్వు ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరి నీ హస్తంలో ఉంది ప్రభావ తండ్రి డబ్బులు ఇచ్చి మాత్రాన వాళ్ళు తండ్రి నైనా వాళ్ళు కేవలం పొలిటికల్ గైడ్ గైనే కానీ అయా తండ్రి నైనా నిజంగా మేలు కాదు అయా నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నీ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం సంఘాలు ఓపెన్ అయినాయి తండ్రినైనా సంఘాలు నడిపిస్తానికి సహాయం చేయండి కుటుంబాన్ని దర్శించడానికి సహాయం చేయండి కుటుంబాలు ప్రతి కుటుంబం ఒక ఆత్మీయ కుటుంబంగా తీర్చిదిద్దండి ప్రభావ తండ్రి నైనా కేవలం మందిరం ఏర్పడుకొని ఊలాడి అయ్యా మందిరం పోవాలని చెప్పి అట్లా కాకుండా తండ్రి నిజంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబ జీవితాల్లో తండ్రి ఒక ఆత్మీయ కుటుంబంగా తీర్చిదిద్దండి కుటుంబంలో కుటుంబ ప్రార్థన దయచేయండి అయ్యా కుటుంబంలో కుటుంబ యుద్ధమాన్ని కుటుంబానికి వాక్యం ఇచ్చేవాడుగా చేయండి ప్రభావ సహాయం చేయండి తండ్రినైనా కుటుంబీకుల్లో తండ్రి ఏ రక్షణ పొందే వారిగా యవనస్తులు ఎవరైనా అయ్యా వాళ్ళని నాసం చేసుకోండి వాళ్ళ జీవితాన్ని మార్చండి ప్రభావ సహాయం చేయండి మొబైల్ తోటి దినవంతా మొబైల్ తోటి ఇప్పించి చూసి తండ్రి నవ్వులు ఆకృతను చూసి ప్రభావ వాళ్ళు సమయం వృధా చేస్తుండగా అయా దయ మంచి సహాసం తెచ్చేయండి ఏ రకంగా ఏమైనా సమకూర్చి ఎలాంటి ఎలాంటి ప్రార్థనలు ఆన్లైన్లు చేసుకోవాలో అలాంటి ఆ రీతిగా ప్రభావ చర్చస్ ప్రభావ తండ్రి దాన్ని ప్రోత్సహించే వర్గా యూత్ లీడర్స్ దాన్ని ప్రోత్సహించే చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ప్రభావ తండ్రి ఈ నాయకులు ఆత్మీయన సేవకులు ప్రభా సేసండి కోర్టులలో ఉండి కోర్టులు డబ్బులు వేల వేల ఖర్చులు లక్షలు ఖర్చు చేస్తున్నారు ప్రభా అ వాళ్ళకున్న సరే మూర్సత్వం నుంచి మీరే మీరే మాట్లాడారు ప్రభావ ఆ మూర్ఖత్వం నుంచి కాపాడమని నా వాళ్ళకున్న మూర్ఖత్వం ప్రభా తది ఆయన నీ విడల్లో ఉంటానికి వీలు లేదు సహాయం చేయండి ఈ రాకెట్ సమీపంగా ఉంది మేము ఒడుకుతోటి భయం తోటి అయ్యా తండ్రి ఈ రాకెట్ లో మీరు సిద్ధపరివర్గం అమలు చేయండి ప్రభా అన్ని మాటల్లో మా చేతల్లో మా ఆలోచనలు తండ్రి ప్రతి విషయంలో ప్రభా ఈ రాకెట్ ని ప్రభా తండ్రి ఎదురు చూడ్లుగా తండ్రి ఇటు సిద్ధపాటు మాకు దయచేయమని ప్రతి ఆడుకుంటున్నాం ప్రభా గృహ దయచేయండి సహాయం చేయండి ప్రభా త ఉన్న ప్రతి ఒక్కరిని మీరు న్యాసం చేసుకోండి మా గ్రూప్ ప్రభా బలపరచమని ప్రభానున్న రోజు కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావిత విజయ్ తండ్రి ఏదైతే తండ్రి ఈ ర్సీ హోమ్ లెపర్సీ చర్చ్ లో ఆ ఏరియాలో దాని గురించి ఏదైతే షేర్ చేశారో దాని గురించి ప్రార్థిస్తున్నాం తర్వాత రాను రోజుల కోసం ప్రభా ఆ స్థలం కోసము ఆ ప్రజల కోసం సాధిస్తున్నాం ప్రభా ఆ పరిచయం కోసము సాధిస్తున్నాము మీ సహాయం తెచ్చేయమని మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ తండ్రి అయినా ఇదిగో తండ్రి ఆయన అడిగి ఊహించిన దానికంటే కూడా అధికంగా మీ జవాబు ఇవ్వగలరని నమ్ముతూ ఇదిగో తండ్రి గ్రూప్ లో ఉన్న ప్రభావ చంద్రశేఖర్ గారు తను చేస్తున్న ప్రభావ ఇమెయిల్ తండ్రి ఈ ఎస్ఎంఎస్ గురించి ప్రభావిత మీరు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన అది చేయడానికి కావాల్సిన గొప్పగా చేయండి గొప్పగా తనని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అని వాళ్ళు తండ్రి ఆయన పంచ్ పెట్టే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమైనా ఎవరైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైతే తండ్రి ఆయన ఇల్లు వదిలేకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఎవరైతే తండ్రి ఆయన కుటుంబంలో ప్రభావం తండ్రి ఈ రాశి చెందిపోయి తండ్రి ఆయన రకరకాలుగా తండ్రి ఆయన ప్రభావం తండ్రి విసిపోయి జీవితాల్లో చదువుకున్న వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు కూడా ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఈ రోజున ప్రభావ తండ్రి ఐఎస్ఆర్ వ్యక్తులు సూసైడ్ చేసుకున్నాడు అయా తండ్రి నాదు ఆ సినిమా యాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు అయ్యా వాళ్ళకి ఏం తక్కువ తండ్రి అయ్యా నువ్వు తక్కువ అయ్యా తండ్రి అయినా నీవు లేక తండ్రి ఇదిగో లోకం నశించిపోతుంది అయ్యా తండ్రి అన్ని సంపాదించుకొని కూడా ప్రభా ప్రాణం ఏమి లాభము నిజంగా ప్రభా ఆ వాక్యం వస్తుంది తనకి సార్థకం అవుతుంది ప్రభా అయా సహాయం చేయండి అయా దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ద్వారా ప్రభా దర్శించండి అయ్యా బహుశా మాకు వాళ్ళు వాళ్ళు స్పందించకపోవచ్చు మాకు వాళ్ళు స్పందించారు లేదా మా అయ్యా తనని సేవకులు ఎవరితో ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఎవరితో వాళ్ళ పప్పు వాళ్ళు ఉండొచ్చు అయ్యా తన్ని వాళ్ళ ఫాస్టర్గా ఉండొచ్చు అయ్యా వాళ్ళు వీళ్ళకి అడ్డుబండగా కాకుండా సహాయం చేయండి ప్రభావ వాళ్ళ జీవితానికి తండ్రి మంచి ఆత్మీయ జీవితాలుగా మంచి సాక్ష్యం జీవితాలుగా ఉంటుందని ప్రార్థిస్తున్నాం నిజంగా తండ్రి అప్రోచబుల్ గా ఉంటానికి సహాయం చేయండి ప్రభావ అయ్యా వాళ్ళు అయ్యా వీళ్ళు అప్రోచ్ కావచ్చారు అలాంటి కాకుండా ప్రభా అప్రోచబుల్ గా ఉంటానికి కృపత ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అవన్నీ ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావినా ఈ రీతిగా తండ్రి ఇప్పుడు దానికి సహాయం చేసిన దాన్ని బట్టి వందాలు తెలుస్తూ ఆ ప్రార్థన ఆలకించే దేవుడు కనుక నీకు వందాలు ప్రత్యేకంగా మరొకసారి వచ్చిన ఆపరేషన్ గురించి ప్రార్థిస్తూ ఏర్వేర్ తండ్రి సార్ విజయని చేస్తారా పరిషుధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపానిది అనే దేవా వందనాలు స్థుతులతో ఉన్నదైవా ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు మేలులు నాయన అద్భుత కార్యాలు మా జీవితంలో చేసి ఉన్నారు ప్రభా నాయన ఈశ్వర ముఖ్యంగా ఈ రక్షణ అనేది కానీ ప్రభా మా జీవితంలో ఇచ్చి పాపపు స్థితిని మరుగు చేసి ఉన్నారు ప్రభా నాయన ఈశ్వర కేవలము మీ ప్రేమ మీ కృప ప్రభ నాయన ఈశ్వరగా అటు కార్యములు మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకొని నాయన మరొక తండ్రి ప్రభా మీ మేలు నన్ను మేము గుర్తు పెట్టుకునే వారంగా జీవించడానికి సాయం చేయండి ప్రభు నాయన ఈసరి కేవలం నరకానికి అపవాదికి నాయన చోటు ఇచ్చి తండ్రి ప్రభు ఆ విధంగా ఉన్నప్పుడు నాయన రక్షించారు ప్రభు ఆయన ఏమిచ్చి మేము మీరు తీర్చుకునేలేము ప్రభు ఆయన మేము తగ్గించుకోవాలో మిమ్మల్ని తండ్రి ప్రభా ఆయా నినాదంతో మా జీవితం ముందు కొనసాగాలి ప్రభు నాయన జ్ఞానమును మించిన బతిని మాకు ది మనం నాయన అనుభవం మించిన విశ్వాసమును మాకు దైత్యమని వేడుకొని తింటున్నాం ప్రభా నాయన గొప్ప కార్యాలను చేయవాళ్ళ తండ్రి ప్రభా ఆత్మలకు రక్షకూడదు ప్రభా నాయన ఈశ్వర నాయన అనేకులు తండ్రి నాయన మేము తప్ప ఎవరు పరులు కనిగిపోతారని భ్రమలో జీవిస్తూ ఉంటున్నారు ప్రభా నాయన నా వేషధారణ స్థితిలో నుంచి బయటకు లాగి తండ్రి ప్రభా నాయన ఈశ్వరజ ఎవరు నశించడం నీకు ఇష్టం కాదు నీకు లేదు ప్రభా నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన సద్భక్తితో యథార్థతతో నిష్కపతముతో తండ్రి ప్రమా ప్రేమ కలిగి నాయన ఆ పరలోక పట్టణానికి వారసులుగా ఆయన వారు ఉండుటకు వారికి నాయన మనసును అనుగ్రహించండి ప్రభు నాయన ఈసయ మీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ కాడి మోయిచుండగా తండ్రి అది భారము లేనిది సెలువుగా ఉన్నది తండ్రి అది ఎంతో భాగ్యము కలిగినది ప్రభు ఆయన అటు కాడి మా మోపినందుకు మీకు వందనాలు ప్రభు ఈ సయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నితబడిన వాక్యము తండ్రి అది ఫలింపచేయండి ప్రభు నాయన ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన ఈశ్వరజ నీకు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ప్రభు నాయన ఈ కరోనా బాధితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన వారి జీవితాలు కొంతమంది చిన్న భిన్నంగా అయా కొద్ది రోజులు బ్రతుకుతా మనం ముందే తెలిసి ఎంతో యాతనతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభు నాయనా ఈశ్వర నాయన జ్ఞాపకం నాయన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన వారి కుటుంబాలకు రక్షణ లేచేది ఎవరైతే ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ సహాయం చేయండి తనరీ నాయన ఐసయ్య చిన్న జాషువాకి ఈ సర్జరీ కని నాయన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి తీసుకువెళ్ళినారు ప్రభు ఆయన ఆ బిడ్డ జీవితం మీరు చేయబోయే ఆశ్చర్య కార్యముకై ఎదురు చూస్తున్నాం ప్రభు అనేకులకు చెప్పి సాక్ష్యముగా నాయన ఆ బిడ్డను నిలువ ప్రభు తన కుటుంబానికి ధైర్యమును దాయించండి డాక్టర్లు తొమ్మిది రెండు చక్కగా జరిగించండి ప్రభావ మీకు వంద నాలుగు శ్రోత్రాల దగ్గర మీరు దేవదూతలు నాయన కావలిగా ఉండి నాయన సరైన ట్రీట్మెంట్ ఆ సర్జరీ జరుగుతా సహాయం చేయండి ప్రభావ గొప్ప కార్యాలను చేయమని వేడుకలు చూస్తున్నాం అదేవిధంగా మా చిన్న తండ్రి ప్రభా వెంకట సుబ్బయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఆయన ఈ రోజు తండ్రి ప్రభా ఎంతో ఆయాసంతో బాధపడుతున్నాడు ప్రభావ ఆయనను కూడా ముట్టండి సంపూర్ణ స్వశ్రద్ధ ఇచ్చండి హోమ్ క్వారంటైన్లో ఉన్న మా పిల్లి వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని జ్ఞాపకం చేస్తారు ప్రభు నాయన నాయన మంచి ఇమ్యూనిటీని దాయి చేయండి ప్రభు ఆయన ఏసు భయమును ఆందోళనను తీసివేయండి తను తిరిగి తనమును తీసివేయండి ప్రభు ఆయన ధైర్యమును దాయిచేయండి ప్రభు నీకు వందనాలయ్యా అయ్యా హాస్పిటల్లో ఉన్న తండ్రి చిన్నానని ఆయన ఏసుర ఆయనకు కూడా మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ని దాయిచ్చేయండి ప్రభు వందనాల ఆయనకు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో కానీ వారిలో మీరు ఉండండి ప్రభావ ముఖ్యంగా ఆయనకు రక్షణంగా ఇచ్చేయండి కుటుంబాలకు రక్షణంగా ఇచ్చింది ప్రభావం వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంది అదే విధంగా ఈసన రైతుల గురించి విడతల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నాయన అవి ఎక్కడ ఎవరు ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడికి వస్తాయో తెలియదు ప్రభా పంటలను నాశనం చేస్తాయి ప్రభా అదొక భయంకరమైన పేజీలు ఇస్తారమ్మ ప్రభా నైనా అంత్య ఇవన్నీ జరగవలసి ఉంది వీటన్నిటిని చూసి మేము భయపడినట్లు వనుకున్నట్లు భక్తితో జీవించినట్లు మాకు నేర్పండి ప్రభాన్ని సూచన క్రియలు జరిగిస్తుంటే ఆయన వాత వేయబడిన హృదయం ఒకవేళ మాలో ఉందేమి తండ్రి ఆయన ఒక మెత్తని హృదయం గాయ చేయండి తండ్రి ప్రభా మీ మాటలకు మీ యొక్క సూచనలకు సూచక క్రియలకు నాయన మేము తల తండ్రి ప్రభా యథార్థంగా భక్తితో జీవించే వారంలో ఉంచి మేము చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఇస్తా సంఘాలలో తండ్రి ప్రభా నాయన పీడిస్తున్న ఆర్థికంగా తండ్రి ప్రభా నాయన ఎట్లా ఎదగాలనే బోధలు తండ్రి శారీరకంగా జాబులని ప్రెగ్నెన్సీ అని అనేక విధమైన బోధనలు శరీర సంబంధమైన ఆర్థిక సంబంధమైన బోధనలు జరుగుతూ ఉంటున్నాయి ప్రభా ఆత్మ సంబంధమైన బోధనలో సంఘం నడుచున్నట్లు సహాయం చేసి ప్రభావ సంఘం అయితే ఆర్థికంగా పురోగతి సాధించింది కానీ పురోగతి సాధించలేదు ప్రభాన ఈసేషారణతో నిండిన భక్తులు అనేక ఉంటున్నారు ప్రభు వారి జీవితాలను మార్చండి ప్రభావ ఇది రాకడా ఇది అంతము అని వారు తెలుసుకొని తండ్రి క్రమశిక్షణతో భయభక్తులతో వారు బ్రతకట సహాయం చేయండి ప్రభావ వందనాలు స్తో చెల్లి మా పిల్లలు ఎంతో కాలంగా అనారోగ్య సమస్యల్లో ఉంటున్నారు నాయన జాష్వాన్ బట్టి మీకు వంద ఆయన కిడ్నీలను ఆయన యొక్క బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్స్ ని కండ్లలో ఉన్న క్లాటింగ్స్ ని నాయన ఆయా రక్త సరఫరా శుద్ధీకరణ నాయన జరిగించమని వేడుకొని తండ్రి అని ఎన్నో సార్లు తండ్రి ప్రభావ త్రెట్టెలో ఉండి తండ్రి బయటపడి ఉన్నాడు ప్రభావ ఆయన అది కేవలం మీ కృప అనేకులు ప్రార్థనలు మీరు వినియోగారు ప్రభు వంద నెల సూత్రాలు తన తల్లిదండ్రులకిద్దరికి నాయన ధైర్యమును దాయచేయండి ప్రభావ వారు సేవ చేారం కలిగి చేయటకు వారికి సహాయం చేయండి ధైర్యముతో ఆయన వారు నిండుకొని సేవ చేయటం సాయం చేయండి ప్రభావ ఒక షడ్రక్ మేసే తీసుకున్న నిర్ణయంలో వారు కట్టుబడి ఉండటం సాయం చేయండి ప్రభు ఆయన చిన్న దేశ విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా ఆయన వందనాలు స్తోత్రాలు ప్రభా ఆయన ఆపరేషన్ అన్నిటిని ఆయన గుర్తు చేసి ఉన్నాం ప్రభా ఆయన అనేకులు ప్రార్థించబోతున్నారు ప్రభా ఆయా మీ సమాధానంకై ఎదురు చూస్తున్నాము మీ మిరాకల్కే ఎదురు చూస్తున్నాం తండ్రి ఆ బిడ్డను మాత్రం తండ్రి ఒక గొప్ప సేవకునిగా తాక్షిగా నిలబెట్టమని వేడుకొని చూస్తున్నాం తండ్రి రవి బ్రదర్ ని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా ఆయన జీవితంలో మీరు చేసిన గొప్ప మేళ్ళకై తండ్రి పరిపూర్ణ రక్షణ నాయన మారు మనస్సును వారికి అనుగ్రహించండి ప్రభావ ఆయన ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు అదే తండ్రి ప్రభా అభిరామ్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్య దీనిని ప్రభా ఆయన నిరుపేదలు స్థితిలో ఉన్న వారు ప్రభు ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా తండ్రి ఆయన మీ చేతులెక్క ప్రభా సహాయం చేయండి తండ్రి వారికి విడుదల దయచేయండి ప్రభు అనారోగ్య సమస్యలన్నీ ఉండిపోను గాక తండ్రి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానము కలిగిన దాకా తండ్రి ప్రభా తన భార్య దీంట్లు ప్రభావ జ్ఞాపకం చేస్తుంటారు ఆయన ఇంటి విషయంలో గొప్ప కార్యాలను చేయండి ప్రభావిత వారికి పరిచర్య చేస్తున్న సామాన్య జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని ఆయన అందరిని జీవించండి ఆరోగ్యాలను దాయించండి ఆయన ఇంకా భారం కలిగి చెయ్యట సాయం చేయండి ప్రభావ వందనాలు ప్రభా అదేవిధంగా ఆయన సిస్టర్ క్రిస్టినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు ఆ చెల్లి జీవితంలో కూడా అద్భుతాలు చేస్తున్నారు వందనాలు అయ్యే అదే ప్రభు అదే విధంగా వేసి పదం అని గారి గురించి అర్థం ప్రభు ఆయన జీవితంలో కూడా దుఃఖం మేలు నుంచి అని క్రిస్టిన విక్టోరియా అమ్మగారిని ఆకం చేసుకుంటున్నాం ప్రభు ఆమెకు కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ఇమ్యూనిటీ పవర్ ని రెసిస్టెన్స్ పవర్ ని స్టామినాను దాయిచ్చేయండి ప్రభుత్వ భయాందోళనల నుంచి బయటకు విడుదల దాయిచ్చింది ఆయన అదే విధంగా లెప్రసీ కాలనీలో ఉన్న లలిత్ మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభావ విడుదల దయచేయండి ప్రభావ గొప్ప కార్యాలను చేయమని పెడుకుని చుట్టూ అక్కడ రానున్న రోజుల్లో తండ్రి ప్రభావ ఒక స్పెషల్ మీటింగ్ పెట్టాలనుకుని వచ్చి తండ్రి మీరే మహిమ పొందండి ఆ దినమైన అనేకలు మారు మనసు పొందుటకు చేయండి రక్షణలోకి వచ్చేటప్పుడు సాయం చేయండి బాప్మాలకు ఒప్పుకునేటకు సాయం చేయండి క్రీస్ దేవుడు అని ఒప్పుకున్న చేయండి పాపాన్ని విడిచిపెట్టుకున్నకు సహాయం చేయండి వాళ్ళు ఉన్న పరిస్థితిని వారు గమనించుకున్నట్టుగా సహాయం చేయండి తండ్రి ఆ దినంపై ప్రార్థిస్తుంది అదేవిధంగా టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేస్తారు ముఖ్యంగా ఎక్కడైనా ఈమెయిల్ ద్వారా నాయన పరిచర్య జరుగుతుండగా తండ్రి సేవకులైనటువంటి అయా చంద్రశేఖరయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటుంది బాబా భాస్కరాన్ని జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ ఈ శ్రద్ధ వారిద్దరి చేతులు కప్పచెప్పు ఇంకా కొత్త ఇన్వెన్షన్ వారి ద్వారా చేయమని వేడుకొని అనేక కార్యక్రమాలు జరిపించమని వేడుకొని వచ్చున్నాం తండ్రి కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి మంచి ఆరోగ్యాలను తండ్రి నాయన వేసినదే వారి కుటుంబంలో ఏ సమస్యలు లేకుండా తండ్రి ప్రభు నాయన చేసిన పని నాయన ధారాళంగా విస్తారంగా చేసే వారిగా నాయన తండ్రి సహాయం చేయండి ప్రభావ అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి తండ్రి ప్రతి బిడ్డ ఎస్ని స్వామి సార్ని చక్రవర్తి సార్ని తండ్రి ప్రభు నాయనా సంపసారిని కొనసీమ సార్ని నాయన హేసిరాయన ఇంకా అని ఈవినింగ్ ఈవినింగ్ టీమ్ లో ఉన్న సభ్యులందరినీ జ్ఞాపకం చేస్తుంది ఎవరైతే రాలేక జాయిన్ అయ్యలేకపోతున్నారో నాయన వారిని కూడా జ్ఞాపకం చేస్తుంది ప్రభు సహాయించండి టీమ్లో ఉన్న ప్రతి సభ్యునికి నాయన ఒక భారము ప్రతవేదనను ఒక మంటను కల్పించవలసిందిగా చూరుకుతుంది ఎవరైతే ఆ భారం కలిగి ఉన్నారో ఇంట్లో నాయన వేసారు సరండర్ అయితే అయ్యా దాన్ని నేను తగ్గించుకుంటున్నాను ప్రభు అల్పుడు అని ప్రభు అయ్యా మిమ్మల్ని హెచ్చిస్తూ నాయన మీ కురు మీ కుమారుడు మా రక్షకుడు అయిన హేసుకృష్ణ పరశుభనామం జీవాధిపతి విన్నా రీతి సర్వం నేను గొప్ప దేవ సర్వాధికారి సర్వ సృష్టి భక్తులు మా తండ్రి ఆ దేవ నాయన మరి ఒకసారి ఈ విధకాల సమయమందున చెంతకు కృపా సింహాసం ఎంతకు నాయన నీ పేరు మన కృపరిస్తూ శ్రేష్టమైన నామమ్మ బలమైన నామమ్మ ఏకైక మీ పాదవి చెంత మా దేవుడు మా సృష్టికర్త మీకుమోచనకర్త మా విశ్వాసకర్త మా తండ్రి మా దేవ బ్రొబ్బ ఈ మా యాత్రలో నాయన హను దిన మమ్మను బలపరుస్తూ ఆనదిన మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దుతూ బొబ్బా ముందు నడిపిస్తున్న మా దేవ మా తండ్రి నాయన బ్రబ్బ మా తరపున నాయన మీ ప్రియ కుమారు ద్వారా తండ్రి లోకానికి పంపించి మాకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసి ఆయన మధ్యవర్తిగా వచ్చి తండ్రి ప్రభా నాయన గొప్పగా తండ్రి మమ్మల్ని మీతో సమాధాన పరిచయం స్తోత్రం చెల్లించుకుంటున్నారు ఆయన ప్రభు ఎవరు మమ్మలను ప్రభు మీకు ఎవరు ప్రభు సమాధాన పరుచుతారు తండ్రి నాయన మీకు విరోధంగా జీవిస్తున్న మమ్మల్ని ఎవరు ప్రభుత్వ సమాధాన పరుచుతారు మీతోటి అంత గొప్ప దేవుని తోటి పరిశుద్ధులతోటి ఆయన మీతో సమాధానపరచగలవారు ఎవరిని ఆయన మీకు ఈ కుమారు గొప్ప కార్యం చేసాడు ఆయన స్థుతుడు స్తోత్రం చెల్లించుకుంటున్నా మా తండ్రి నా దేవ అభిగల జీవితాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ప్రభు ఆవిడ ఏ విధంగా అంత పెద్ద మూర్ఖులు దగ్గర ఉంటాయనైనా ఆయనతో ప్రభుత్వ క్విక్ గా హ్యాప్ చేసి ప్రభుత్వ కరీచేసి యాప్ చేసి ప్రభు నాయన తండ్రి ఆవిడ ప్రభు ఇంత తగ్గించుకుని ప్రభు త్వరగా వెళ్లి దావిధను ఎదుర్కొని ప్రభావన తండ్రి ఆయన ప్రభు నాయన తండ్రి ఆయన కృపను పొందినట్లుగా చూస్తుంటున్నాము అంటే ఆయన పొందినట్టుగా చూస్తుంటున్నాం ప్రభావ మా జీవితంలో కూడా ఆయన మేము తండ్రికి వచ్చినప్పుడు మీ కృపను పొందాం ఆయన చెల్లించుకుంటున్నాం అటువంటి తగ్గింపు స్వభావాన్ని కూడా మాకు దయచేయండి తండ్రి నాయన మాలో కూడా తగ్గు తగ్గింపు లేదు మేము హెచ్చించుకునే వారం గా ప్రభా సహాయం చేయి అవి గారు సమాధాన కార్యం స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా దావీను ఆమె ప్రభా నాని ఏ విధంగా సమాధాన పరిచిందనే విషయం మీకు స్తోత్రం మా తండ్రి మా దేవ ఈ రోజు నువ్వు హత్య చేయకుండా నన్ను కాపాడేవని తండ్రి మీకు తీయకుండా నన్ను కాపాడేవని ఆ విధంగా తండ్రి తావిధ ఆశీర్వించాడు ఆయన మీకు స్తోత్రం జరిపించుకుంటున్నా మా తండ్రి అటువంటి మనసులో మాకు దైత్యం ప్రభావ సమాధానపరచు వారు తండ్రిలు వారు దేవులు కుమారులు అనబడుదన్న మాట తెలుసుకుని ప్రభా ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి మా ఆ విధంగా ప్రభావ మేము కూడా తెలివిగా జ్ఞానం మీ పని చేయడానికి మీ సమాధాన స్వార్థను ప్రకటించడానికి నాయన మీరే మాకు సహాయం చేయవలసిందిగా పెడుకుంటున్నాం మా తండ్రి మా దేవ ఎంత గొప్ప దేవుడమునైనా మీ ఉద్దేశాలు మీ సంకల్పాలు ఎంత గొప్పవి తండ్రి మీ అర్థం చేసుకోగలము మీ నిత్య కార్యాలు ఆత్మీయ కార్యాలు తండ్రి మా జ్ఞానములకు మించినవి ప్రభుత్వ మిక్సిపోతుంది మా తండ్రి ఇదిగో ప్రభావ ముఖ్యంగా ఈ రోజునైనా జాషో గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రత్యేకంగా బిడ్డను థియేటర్ లో ఆపరేషన్ థియేటర్ లో తీసుకుని వెళ్ళి ఉండేలా సహాయం చేయండి ఆయన మీరే కనికరించి గృహ చూపించారు మా దేవ జ్ఞాపనం చేసుకోండి మా తండ్రి ప్రభావ చిన్న బిడ్డ ప్రభావ ఆపరేషన్ అది సక్సెస్ఫుల్ గా అవడానికి సహాయం చేయండి డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారో వారితో కూడా ఉండండి ప్రభు నాయన తండ్రి వారి ద్వారా ఆపరేషన్ తండ్రి మీరే చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు మా దేవ మా తండ్రి నర్సెస్ అటెండ్ అవుతున్నారు మెడికల్ స్టాఫ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసి ప్రభావ వారికి సమయస్ఫూర్తి ఇచ్చింది తండ్రి ప్రభా ప్రతిది అందుబాటులో ఉండేలాగా సహాయం చేయండి ఆయన ప్రభా ఆ యొక్క ప్రభా నైనా బిడ్డ తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం సహాయం చేయండి కొన్ని సమస్యలతో కూడా నాయన ప్రభావ చక్కగా సరిదిద్దబడినట్లుగా సహాయం చేయండి నాయన స్వస్థపరచండి బిడ్డ రాయకుండా బాబా మీరే సహాయం చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం మా దేవ మా తండ్రి బాబా జ్ఞాపకం చేసుకున్న బాబాయ్ కుప్ప చూపించండి తండ్రి బాబాయన నేన కూడా జ్ఞాపం చేసుకున్న ఆయన వాళ్ళకున్న టెన్షన్ కూడా తీసేవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం మీ పైన సహాయం చేయండి బాబా బిడ్డ సక్సెస్ఫుల్ ఆపరేషన్ థియేటర్ లో వచ్చి రావడానికి తండ్రి మీరే సహాయం చేయండి మా దేవ కరణించండి మా దేవ తండ్రి మీ కన్నులోనే మనస్సు అక్కడ ఉండేలాగా నాయన సహాయం చేయండి తండ్రి కరణించండి మా దేవ జ్ఞాపకం చేసుకుంటే ఆయన తండ్రి చూపించండి అదేవిధంగా బొబ్బాయన చిన్న జాషు చిత్ర బాబు కుమారుల గురించి ప్రార్థిస్తుంటారు ఆయన కిడ్నీస్ ముట్టండి రివ్యాగ్ చేయండి బాబా ఆ ఉన్నటువంటి క్లాట్స్ కరిగించండి మా తండ్రి ఆ యొక్క చూపును కరిగించండి చూపు కడ్డుగా ఉన్న క్లాట్స్ ను కరిగించండి తండ్రి సంపూర్ణమైనటువంటి ఆయన బిడ్డ సహాయం చేయండి మీ వాక్యం చదివి చదవటానికి సహాయం చేయండి బిడ్డకి మీ సేవకు కూడా అవ్వాలనే ఆశ ఉంది నాయన ప్రభు ఆ తండ్రి మీ జ్ఞాపకం చేసుకుని కరణించండి ప్రభు ఆ కృప్తి తండ్రి సహాయం చేయండి నాయన తల్లిదండ్రులకు కావాల్సిన ధైర్యం దయచేయం తండ్రి వారు సేవలో ఉంటుందిగా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుని దర్శించండి ప్రభావ ఈ విధంగా తండ్రి ఇంకా నువ్వు అభిరామం గురించి కూడా ప్రార్థిస్తున్నా మా బిడ్డను కూడా అన్ని సమస్యల నుండి దూరపరచండి ప్రభా అదే విధంగా నాయన తండ్రి నాయన ప్రభా కృష్ణ పాపం జ్ఞాపకం చేసుకుని ప్రభావం సహాయం చేయండి ఆ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత ఇచ్చేయండి ప్రభావం ముఖ్యంగా కరోనా బారిన పడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న మా సిస్టర్ విక్టోరియాని గురించి ప్రార్థిస్తుంటున్నాం అదేవిధంగా వెంకటాష్ సుబ్బాయి గారి గురించి ప్రార్థిస్తుంటున్నాం అయినా అదేవిధంగా ఏ పాదం గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ఈ వైరస్ ఎఫెక్ట్ నుండి వాళ్ళని కాపాడండి వాళ్ళ లంగ్స్ ని కాపాడండి వాళ్ళ లంగ్స్ ని బలపరచండి ప్రభావ ఈ వైరస్ ఆయన ప్రభావ ఎంతో భయంకరంగా అందరం దాడి చేస్తుంది ప్రభా సహాయం చేయండి మా దేవ మీ బిడ్డలకు కావాల్సిన శక్తిని మీ పునర్త శక్తిని వారిలో కోసి ప్రభావి బలపరచండి ప్రభావ ఆ యొక్క ప్రత్యేవిధమైన వైరస్ మా ప్రభు వస్తున్నా మమ్మల్ని గర్దిస్తుంటున్నాం తండ్రి వారి శరీరం నుంచి అది లయమైపోయినట్లు చేయవలసింది పెట్టుకుంటున్నాం మా ప్రభావ సహాయం చేయండి ఆయన అదే విధంగా ప్రభా రవి గురించి ప్రార్థిస్తుంటున్నాం అన్యుడు మాటలు విన్నాడు బొబ్బా బాబా డిశ్చార్జ్ అయినాడు తండ్రి మిమ్మల్ని హక్తుకుని జీవించడానికి సహాయం చేయండి బాబా మీ వాక్యం చదవటానికి సహాయం చేయండి ఒకరించుపించండి అదేవిధంగా ప్రభావన్ ఆయన ఇంకా ఎవరైతే అనారోగ్యం వారు అందరినీ జ్ఞాపకం చేసుకుని దర్శించండి ప్రభుత్వ ఈమెయిల్స్ ద్వారా జనతాను మీరు పరిశీలినకు దీవించి ఆశ్రవదించండి తండ్రి అదే విధంగా ప్రభాని ఆయన ఇంకనూ మైగ్రెంట్ లేబర్స్ యవనస్తులు అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి బాబా యవనస్తు జ్ఞాపకం చేసుకోండి బాబా వారు మీ దారిలో ప్రభు వర్ణించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను మీ భయభూతులు కలిగి జీవించడానికి వారికి సహాయం చేయండి తండ్రి దినాల్లో మంచి సేవకులను ప్రార్థనా పనులను లేపవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా విధంగా తండ్రి మా యొక్క ప్రతి అవసరం తీరుస్తూ మమ్మల్ని ముందు నడుపునందుకు స్తోత్రం చెల్లిస్తూ గ్రూప్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని ఒకటి స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మా హస్తగతం మీ హస్తగతం చేసుకుంటాం ఆ సమస్తం మీ చేతికి అప్పగిస్తుంది ప్రార్థన మా ప్రభు మా రక్షకు నీ సుకరిస్తున్నా మమ్మల్ని తండ్రి ఆమె పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పనులకు తండ్రి ఏ నీ నాని కొందనాల స్థుతుల స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన ప్రభా ఈ ఉదయం కాదు సమయంలో ప్రభా నీ పా కూర్చొని కొంత సమయాన్ని ప్రభా నీలో గడపడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి అయ్యా నీ కొందోత్రాలు ప్రభా ముఖ్యంగా ఆయన ఇదిగోనైనా ప్రార్థన చేస్తున్న అంశాలు ప్రతి ఒక్క దాని మీద ప్రభావ విజయం అనుగ్రహిస్తున్నా అయ్యా అయా కృత జ్ఞాపకం చేసుకోండి అయ్యా వినివాడు ఉన్నవే తండ్రి ప్రభా అనువాడు ఆమెను అనువాడు ఉన్నవే తండ్రి అయ్యా నీకు తప్ప ప్రభా ఎవరికి చెప్పుకోలేము తండ్రి అయా కాబట్టి కుర్త జ్ఞాపకం చేసుకోండి మా ప్రార్థన ప్రభా జవాబును దయచేయ కొందరు ఆస్తి తెలుస్తారు ఇప్పుడు ప్రభు మీరు విజయాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు తెలుస్తరాలు తండ్రి ప్రభా ముఖ్యంగా చిన్న బిడ్డ ప్రభా జాష గురించి ప్రార్థన చేయన అయ్యా మీరు ముట్టండి స్వస్థపరచండి అయ్యా స్వస్థపరచు హో అని తండ్రి ఆ రోజు ప్రభా మీరు ఒక్క మాట పలికినాను ప్రభా అ నా బిడ్డ బతుకుతాడారు కానీ మీరు మీరు వెళ్ళి బతికించారు తండ్రి అయ్యా నీ కొందరు సూత్ర స్తోత్రాలు ప్రభావిరు మాట మాత్రం సెలిస్తే చాలా అయ్యా ప్రభా నీ కొందరు సూత్ర స్తోత్రాలు అట్టి దండీ మీ కొందాలు అయ్యా ప్రభా అవును ప్రభా ఇదిగోనైనా మీరు ఆ రోజు ప్రభా మాటతో నీ ప్రభావ చనిపోయిన వారి సైతం ప్రభావి లేపగలిగారు ఆయన్ని నోటి మాటతోనే ప్రభా ఈ లోకంలో సృష్టిని మొత్తాన్ని మీరు సృష్టించారు ప్రభా అటి గొప్ప ధన్యతను బట్టి అట్టి గొప్ప ప్రభా విశ్వాసాన్ని బట్టి మీరు ప్రార్థన చేయగా అయా ఆ బిడ్డ విషయంలో మీరు కుప్ప చూపించండి అయా మీరు సహాయం దేయండి మీరు ప్రభా అయా విజయాన్ని అనుగ్రహించమని ఆపరేషన్ సక్సెస్ అయిపోయి ప్రభా మరి అన్నకీ కూడా ప్రభా మరి మరి అన్నటికీ ప్రభా మరి అతనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటంట్లు మీరు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం మేము సహాయం కోరుతున్నాం తండ్రిని కొందర ప్రభా మనుషులను ఆశ్రయించడం కంటే ఆశ్రయించడం అని అన్నారు తండ్రి రాజులు కూడా రాజులకు వెళ్ళకూడక ఏమి లేదు ప్రభా కేవలం నీలోనే ఉంది ప్రభా అయా కాబట్టి మీరు కృత జ్ఞాపకం చేసుకోనండి మీరు సహాయం దయచేయండి ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు ఆయన కార్యం దయచేయమని ప్రార్థన చేయొచ్చున్నాం ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోనండి అయా ముఖ్యంగా ఇదిగో ప్రభా మరి పెద్ద జాషుల గురించి జాషుల గురించి కూడా ప్రాంతం చేస్తుండగా బిడ్డ బిడ్డ ప్రభా ఆ కిడ్నీలు మీరు ముట్టండి తండ్రి అయ్యా ఆ బ్రెయిన్ మీరు ముట్టండి తండ్రి ప్రభు సంపూర్ణ స్వస్థత అనుభవించండి తండ్రి వీరిద్దరు కూడా ప్రభు మరి ప్రభా గొప్ప సాక్షులుగా ప్రభావీ సాక్షులుగా ఉండటానికి గొప్పని అనుగ్రహించండి అయాని పరిచయ చేయడానికైనా సరే ప్రభావ అయ్యా మరి వారిని మీరు బ్రతికించమని మీరు వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని మేము ప్రార్థించున్నాం ప్రతిమాల కొంచున్నాం తండ్రి కొందనా స్థుత్రుల సూత్రాలు అదే విధంగా క్రిష్టినా గురించి ప్రభావ ప్రార్థించుండగా అయా కొందనా స్థుత్ర స్వత్రాలు ప్రభావ గత ఎనభై రోజులు మేము ప్రార్థన చేయగా గొప్ప కార్యానికి చేశావు అయా పరిపూర్ణమైనటువంటి స్వస్థత మీరు అనుగ్రహించారు అందుబట్టి కొందనాతుల స్తోత్రాలు అట్టి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగారా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు అనిపించండి డాక్టర్ లో మీరునండి ఆయా మీరు ఆపరేషన్ చేయమని ప్రయత్నం చేస్తున్నాను ఆయా మీ బిడ్డలైన వారి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ సేవ చేస్తున్న బిడ్డ ప్రభావం మీరు వారి జ్ఞాపకం చేసుకోండి విశ్వాసంలో ఎక్కడా కిందకి పడిపోకుండా తండ్రి ఆయన దేవుడు ఉన్నాడు నిజమైన దేవుడు అనే గొప్ప ప్రభావ మరి నిబరాన్ని ధైర్యాన్ని కలిగించండి మీకు తండ్రి ప్రభా మరి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి సహాయాన్ని అందించమని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఆయన ఇదిగోనైనా ఈ కరోనా వ్యాధి గురించి కూడా ప్రార్థన చేస్తుండగా తండ్రి నీ చిత్తం అయితే ప్రభా ఈ కరోనా వ్యాధిని కూడా దూరపరచు తండ్రి నీ కొంత స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా మరి విక్టోరియా గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ విక్టోరియా గారిని కూడా మీరు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభావినైనా మరి వెంకట సుబ్బయ్ గారికి ఆయన మీరు ముఖ్యం స్వస్థపరచుడు దేవ ఆయన కూడా ప్రభా ఇదిగోనైనా మరి రక్షణ మార్గం అయితే లేదు నాయన రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి మీకు ప్రభా ప్రభా బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరచండి అయ్యా ఎంతో మందికి ప్రభా చావు మీద ఉన్నవారిని ప్రభావి చనిపోయారు అనుకున్నారని కూడా మీరు బ్రతికించారు వారిని దర్శించారు ప్రభా దీనికి పనికిరాని పాత్రలు ప్రభా అ ఒక రోల్ మోడల్ గా తయారు చేసి ప్రభా అయా మీరు ప్రభా మీ నామాన్ని గనపరచుకున్నారు భయం పరచుకున్నారు అంటే దాని అతను ప్రభా ఈ బిడ్డ విషయంలో కూడా మీరు చేయమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఇదిగోనైనా మరి ఆ లెఫర్సీ దగ్గర ప్రభా మరి అక్కడ ఆ ప్రార్థన ఏర్పాటు చేయాలని ఆశపడుతుండగా ఆయన ప్రభావిడ మీరు గొప్ప కార్యాన్ని చేయండి ప్రభావి ప్రతి ఒక్కరిని అక్కడ అటెండ్ అయ్యే విధంగా మీరు సహాయంలో ఇచ్చేయండి ప్రభావి సాక్ష్యాల ద్వారా ప్రభావారి ద్వారా అనేక ఆకర్షితులు ఈ ప్రభావం మీరు ఆకర్షించి ప్రభావిక ప్రభావ ఎవరికైతే రక్షణ భాగ్యం లేదు వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని ప్రాప్తి సార్ తీసుకొని మారుమని తీసుకొని ప్రభా ఆకి వెను తినకుండా ఉండులాగా ప్రభావారు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించిన ప్రభావ దీని పెంట కుప్ప మీద నుంచి లేపేవాడిని నేనే అన్నది వారి దీని స్థితిలో ఉండగా అయ్యా అయా ఈ సమాజంలో ఈ సంఘం ప్రభా వారిని వారి ఉండగా అయ్యా వారిని మీ నామంలో ప్రభావ గొప్పవారిగా చేయమని ప్రభావం ప్రాధాయపరుతున్నాం ప్రార్థన చేయచ్చున్నా కృప్త జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అట్లాగే మెడ తల్లిదండ్రులు కూడా దూరపరచండి ప్రభావిస్తున్న ప్రతి విధమైన పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోనండి ముఖ్యంగా మన టెక్నాలజీతో ప్రభావిత ప్రార్థన చేయ టెక్నాలజీతో ప్రభావ టెక్నాలజీని ఉపయోగించుకున్న ముఖ్యంగా ఇమెయిల్స్ ప్రభా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా ప్రభా మీ ప్రకటించాలని ఆశపడుతుండగా పంపిస్తున్న ప్రతి మెయిల్ లో మీరుండీ తండ్రి అయ్యా చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా గుచ్చుకొని అయ్యా అది ఫలించలాగిన ప్రభా ఆ వాక్యం ప్రభా ప్రభా జీవితాల్లో అద్భుతంగా మార్చే విధంగా మీరు చేయండి తండ్రి అయా పని మేము చేయచ్చుండగా తండ్రి ఆ రోజు ప్రభావిత నేను మాత్రం బాణంలో పూశారు కానీ వాటిని మధురంగా మార్చిన దేవుడుని అయా మరి పరిచయలు పరిచారకులు మీ బెడ్లైన్ వారు చే మీరు చెప్పేది వాక్యమే తండ్రి కానీ అది ఫలవరితంగా ఆశీర్వదం మీరు మార్చమని అయా మీరు కృప చూపించమని ప్రార్థన చేయొచ్చున్నాం కృప్త మీరు జ్ఞాపకం చేసుకున్నాడు రాజా కొంతనాలు సూత్ర సూత్రాలు ఆ పరిచర్యలో మీరు ఏ వాక్యం చెప్పాలో ఏ వాక్యం పెట్టాలో ఏ వాక్యం చదువుతా ఏ విధంగా పంపించాలో అలాంటి టెక్నాలజీని అలాంటి మాటలను అలాంటి వాక్యాన్ని చూపించండి ఎవరికి పంపించాలో కూడా చూపించండి వారికి పంపించే మార్గాన్ని మీరు అనుగ్రహించండి ప్రతి రీజనల్ లాంగ్వేజెస్ లో ప్రభావి స్వార్థను డెవలప్ చేసి అయా వాటిని పంపించలాగానే అనుగ్రహించండి మీరు సహాయం దండి ప్రభా ప్రభా సహాయం చేయలేకపోతే అయా మీ సహాయం లేకపోతే ప్రభా అయా అవుతుంది కాబట్టి ప్రభా ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ప్రభు తిరుగుతుండగా అయా స్వార్థం ప్రకటించాలని ఆశపడుతుండగా తండ్రి అయా మీరు తృప్తిపరిచి ప్రభావీ కార్యం చేసి ప్రభావిరు కనపరచబడమని అయా మీరు మహిమపరచమని ప్రార్థన చే అట్లాగే తండ్రి ఎందుకంటే స్వార్థం ప్రాంతాలకి మారుమూల గ్రామాలకి వెళ్లాలని ఆశపడుతుండగా ఆయన అయ్యా మీరు చూపించండి ఆ ద్వారాలు తెరవండి ఆ ప్రాంతాలను చూపించండి ఆ వ్యక్తులను చూపించండి ప్రభా ఆయా వాహనాన్ని చూపించండి వెళ్లే వ్యక్తులను మీరు ముట్టండి ప్రభు అయ్యా మీరు స్వర్థపరచండి అటువంటి ఏ ఆపద మీరు రాకుండా మాకు రాకుండా ప్రభావ మీరు కురించండి ప్రభావ ఎల్లించో కార్యం మీరు చేయండి స్తోత్రం ప్రభావ మీకు వనాల రూపాల తండ్రి మీకు స్తోత్రాన్ని ఏసర్షణకాలం అంతా సురక్షితంగా కాపాడనందుకు మీకు ఎంతో బోధనాలు మిమ్మల్ని ఫుతి గణపర్చు ఓ ప్రభా మీ స్వరం విని లాగిన మీరు మమ్మల్ని తయారు చేసినందుకు మీకు ఎంతో బాధనాలు ఎస్ ఎంతో మంది ఇటువంటి అవకాశం పగలేని శితులు ఉంటుండే కదా ప్రభావ మీకు పద మమ్మల్ని అందరినీ మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు మీకు ఎంత మందినం దాన్ని బట్టి తండ్రి మీకు సాక్షాంతగా నిలబడలాగా ఛాయపడమంతా ఆర్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఇక అభియానికి సంబంధించిన విషయాలు నేను నేర్చుకున్నాం నిన్న తన హృదయం ఎటువంటిది ఉన్న ఆత్మ ఎటువంటిది అనేది మీరు మాకు చూపించారు అటువంటి ఆత్మ మాకు అందరు కనుగ్రహించడం అంత ఆర్థిస్తున్నాం మీతో సమాధాన పరులాగా ఛాయపడమంత ఆర్ధిస్తున్నాం మా కుటుంబతో సమాధాన పరచులాగా ఛాయపడండి ప్రభావ మాలో అటువంటి తన మరి మూర్ఖత్వం లేకుండా ప్రభావ అటువంటి అహం లేకుండా ప్రభా నాదో లాంటి జీవితం మనలో లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తాం దీని మనసు అటువంటి మనసు మాకు అనుగ్రహించి మనం క్షమాగుణం తండ్రి ప్రేమ గుణం తెలియ జీవించాలని నడిపించి మనం ప్రార్థిస్తుంటుంది అవును ప్రభా పట్ల ఒక రాజ్యపురాక సంస్కృతిని దేశం ఈ లోకంలో మేము అటువంటి బిడల్గా మనం నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభు ఆయన చిన్న బాబు సర్జరీలో తండ్రి చాలా శుభి మీరే ఉండండి ప్రభు అక్కడ ఆయన డాక్టర్ల చేతులు పట్టుకుని మీరే సర్జరీ చేయించండి సక్సెస్ గారిని ఆయన వెంకట సుబ్బయ్య గారి గురించి ప్రార్థిస్తుండగా తను ఆయన లంగ్స్ లో ఉన్న ఆ యొక్క తండ్రి ఆ యొక్క ఆ యొక్క వైరస్ ని గద్దించి మనం సాధిస్తున్నాం సంపూర్ణంగా హీలింగ్ దైచండి మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి ఆ యొక్క సాక్ష్యాన్ని గురించి నిలబెట్టండి ఆయన తన కుటుంబంతో రక్షణ పొందామని సహాయపడండి బ్రవీ ఎవరు ఉన్న మీకు దాని గురించి అంత ఆర్థిస్తున్నాం అయినా అనేక మంది రీతి ఉంటాడుగా ప్రభు ఈ క్షణం వారికి దర్శించండి అవును ప్రభు వారి మళ్ళీ మీకు సదికొచ్చి లాగా రక్షణ పొందాల సహాయపడమంతా ఆర్ధిస్తున్నాంనైనా రవి బాబు గుమ్మ గురించి ప్రార్థిస్తాం అతన్ని తన జీవితం మీకు సమర్పించకుండా కుటుంబం అంతా రక్షణ పొందాల సహాయపడండినైనా ఔను ప్రభు ప్రతి భ్రదర్ నిస్తులను ఆశ్రయించమంతా ఆర్థిస్తున్నాం విక్టోరియా దారి గురించి అభిద్రం కూడా మీరు తాకండి ప్రభావ స్వచ్ఛత దండి ప్రభావ ఆదరణ దండి ఆయన మీలో తప్ప మాకు ఈ లోకంలో ఎక్కడ ఈ లోకం అంత తన మళ్ళీ ఓ ప్రభావ బాధ ఎక్కడ చూసినా వేదననే ఉందినైనా మాకు ఎక్కడ సమాధానం లేదు ప్రభావ కేవలం మీలోనే ఉందినైనా అవును ప్రభావ అంటే మాకు యొక్క నిరీక్షణ నిశ్చేత ఉంది ప్రభావ మా యొక్క సర్మిక ప్రార్థన మీ అందరికి చేరులో అలా సహాయపడండి ప్రతి ప్రార్థాంశం గురించి మేము ప్రార్థిస్తుండగా వైరస్ విస్తరిస్తుంది ప్రభా విజృంభిస్తుంది ప్రభా కనీకరించమని ట్రాట్ చేస్తాం నేను ఈ లోకం మీద మీ యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకోండి మీ లోకాల్లో ఎంతగా నాకు ప్రేమించి కాబట్టి మీరు ఈ లోకం మీకు వచ్చినారు ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ప్రభావ వీళ్ళని అందరినీ రక్షించండి ఆ యొక్క వైరస్ నిండి స్వసేయండి ప్రభు అనే కలిసి ఖచ్చితంగా ఎకనామి రిస్టర్ ఇచ్చింది జాబ్స్ రిస్టర్ టైండి ఎంతో మంది జాబ్స్ పోగొట్టుకున్నారు ప్రభుత్వ ప్రభుత్వ లేక కుటుంబాల చాలా కష్టాలు పాల్ అవుతున్నారు నేను భేదాలను మేము గ్రహించగలుగుతున్నాం ప్రభు కనీకరించమని ట్రాట్ మీ యొక్క ప్రేమను మరోసారి జ్ఞాపకం తీసుకోండి తండ్రి యొక్క చర్యలు మీరు చూపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో బాధనాలు ప్రభు ఈ యొక్క ఆహార దాని పట్ల మీరు మీకు ఎంతో బాగా స్పందరి ఆశ్రించండి వాళ్ళ సేవా చేత అనేక ఆత్మ సంపద మీ యొక్క పరిశుభాత్మ దయచేయండి ప్రభు కుటుంబాలను మీరే కట్టి కాపాడండి బిడ్డల భవిష్యత్తును ఆశ్రయించండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రవాసు పరుచుకోమని ఏసు క్రైస్త పరుషుతో మమ్మల్ని ప్రార్థించుకున్నాం తండ్రి మనపరమైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపి మనందరికీ సదాకాలం తోడే బ్రదాయ సార్